సిస్టర్స్ కి అందరికి పైసలు రాడు దేవుని నామానికి ఆరాధన లోపల సభ కలుగున్నాక మరి దీని మధ్య దేవుడు తన కృపలు భద్రపరిచి కాపాడు ఈ దేవుని యొక్క స్వరం వింటకు అలా చూపించట సమయాన్ని దేవునికి మహిమ కలిగివాక మరి స్టార్టింగ్ ప్రార్థు శాంతమంది సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు సిస్టర్ ప్రార్థన చేయాలి స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాపరిషుతుడా మహోన్నతుడా దేవాతి దేవ రాజాతి రాజా ఏసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు వస్తూ తొలి స్తోత్రాలు నాయన దయగలిగిన మతాన్ని నిధినంతాన్ని కృపలములు కాచినా ప్రభా నీకేస్తూ తెలుస్తోత్రాలయన పరలోకపుతండ్రి పరిశుతుడా నీకేస్తూ తెలుసు ఉత్తరాలు నాయన అయ్యా నీకే వందన నీ పాదపీఠం దగ్గర మారుపడుతున్నాం దేవా అయ్యా మీరు సహాయం చేయండి ఆన్లైన్ ఆరాధనలు అంతట్లో ప్రభా మీ చూడుండండి నేనైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మైమ పొందండి ప్రవా పరిశుద్ధుడా నీకే బంధనాలు నాయినా నీ పర్లోక మార్మాలు మాకు పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయనా అత్యధికమైన నీ కృప చేత నేను పండేసు ప్రభా పరిశుద్ధుడా నీకే బంధనాలు నాయినా ప్రభా యొక్క మార్గంలో ప్రభా పరిలోకి మర్మ యాత్రలో మేము ఉన్నాం నాయన పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి మేమందరూ కూడా ప్రభా గమ్యం చేరాలని ఆయన ఎవరు కూడా తక్కువ పోవద్దు ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి శుభ్రవా అయ్యా విశ్వాస వీరులుగా ప్రభా ముందుకు సాగే కృపం దయచేయండి నాయన పరిశుద్ధానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందండి ఆరాధన అంతట్లో మీరు ఆదిత్యం వహించండి మీరే తండి నీ ఆత్మ నడిపింపు దయచేయండి మీరే మాత్రం మాట్లాడండి పరిశుద్ధుడానికి వందనాలను అయినా తండ్రి తండి ఒక్కరు కూడా వినగల చెవులను దయచేయండి ప్రభా వినే కూడా ప్రభా మీరు బలపర్చేయండి తండ్రి ఎలాంటి ప్రవా ఇరుకులో ఇబ్బందుల్లో ఎలాంటి బంధకాల్లో ఉన్నా మీరు విడిపించండి ఏసీ ప్రభా పరిశుద్ధుడా మీరు బలపరచండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సాక్షులుగా ఉండిటకు నీ కృపను దయచేయండి పరిశుద్ధుడా నీకు బంధనాలు ఏస అనారోగ్యంతో బిడాలను కూడా ప్రభావ మీరు ముట్టి స్వస్థపరిచయండి మీరు బాగు చేయండి ప్రతి ఒక్కరిని కూడా మీరు మాకు బలపరచమని ఈ ఆరాధన అంతట్లో నీ కృపగలస్తాన్ని తప్ప చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె thank you sister praisthala thank you sister in madhyana john brother paata vaadaru thank you brother paata vaadaru neevu eragakuntivi nenu eragakuntini prabhu uh darshinchina kaalam prabhu darshinchina kaalam neevu eragakuntivi nenu eragakuntini prabhu darshinchina kaalam prabhu darshinchina kaalam అయ్యో నా ప్రజలు అయ్యో నా జనులు నా మాట నిన్న ఎంత మేలు మేలు అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట నిన్న ఎంత మేలు నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభుదాశించిన కాలం ప్రభుదాశించిన కాలం నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసే నీ కన్నులు నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూస నీ కన్నులు నియమింపబడినా దినములొక్కటైన పాకములు పెలికితమాయనే నియమింపబడినా దినములొక్కటైనా పాకములు పెనికి పాకములు పెనికి తమాయనే నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రబుదాశించిన కాలం ప్రబుదాశించిన కాలం దేవానీ తలంపులు నాకు ఎంత ప్రియము వాటి మాత్రం ఎంత గొప్పది దేవాణి తలంపులు నాకు ఎంత ప్రియము వాటి మాత్రం ఎంత గొప్పరి లెక్కింతునా నేను లెక్కింతునా ఇసుక కంటే ఎక్కువనే లెక్కింతునా నేను లెక్కింతునా ఇసుక కంటే ఎక్కువనే ఇసుక కంటే ఎక్కువ ఆయనే నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభుదాశించిన కాలం ప్రభు దాశించిన కాలం సర్వోన్నత మైనా స్థలములా దేవునికి సర్వోన్నతమైన స్థలములా దేవునికి మహిమయూ కలుగునుగాకా ఇష్టలైనా నీకు ఇష్టలైనా మనుషులకు సమాధానము ష్ఠులైనా నీకు ఇష్టులైనా మనుషులకు సమాధానము భూమి మీద సమాధానము నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటీ ప్రభుదాశించిన కాలం ప్రభుదాశించిన కాలం అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట నిన్న ఎడల ఎంత మేలు ఎంతెంత మేలు అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట నిన్న ఎడల ఎంత మేలు ఎంతెంత మేలు నేను ఎరగకుంటిని నేను ఎరగకుంటిని ప్రభు దర్శించిన కాలం ప్రభు దర్శించిన కాలం యూ సిర్వాల్ మన మధ్యలో రవణ గారు వాక్యం షేర్ చేస్తారు శ్రేజర్ రావ ప్రజరాజ్ గారు అందరికి ప్రార్థం చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామేడ జీవంగల దేవా దేవ ఇసు ప్రవానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగిన గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవానికి ఇసుకుల్లి శోకాలు అర్పించుకున్న ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లక్షలు నిలబెట్టిన ప్రభావ దివారాత్రు మిమ్మల్ని కాచి కాపాడినైనా ఈ కన్న దినారు మీకెంతో ఎంతో అర్పించుకుంటున్నాను కృతజ్ఞత ఆశ్రతులు చెల్లించుకుంటాను సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీ సయాల్లో చెల్లిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తునైనా మా జీవితాలు మా మాలో ఇంకేమైనా ఆయాసకరం వంటి ప్రభావం చూపించండి అయినా వాటిని ఒప్పుకొని మీకు కనికరం పొందాలా ప్రభావ మీ కృపలో మేము జీవించాలానైనా పరిశుద్ధతో ప్రభు నిన్ను మనసుతో నిన్ను సేవించే బిడలుగా మమ్మల్ని తయారాం ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం మేము దయనించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మను నడిపి మీ నూతనమైన అభిషేకం మాకు అందరికి పనిగించండి నా దేవ నా ప్రభావ మీ ఆత్మ ధర్మం నడిపించిన అయినా పశుద్ధాత్మ దేవ నా హృదయముల బ్రహ్మ మేము ప్రార్థిస్తామైనా నాలో ఉండే ప్రభావ మీరు మాతో మాట్లాడమని మీ ఆత్మధార ప్రభావ అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరచమని ఏ శుక్రీస్తు పశుద్ధ నామం ప్రార్థించినాం తల్లి ఈ రోజు ఒక వాక్యాన్ని మనం ఒక అంశం మనం తీసుకుంటున్నాము ఈ అంశం ఏందంటే మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి వాడు అనే అంశం గురించి మనము ధ్యానిస్తున్నాం ఈ వాక్యము కీర్తన గంధంలో మనం ఈ వాక్యం మన జ్ఞాపకం చేసుకుంటాం ఈ వాక్యము ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనల గంధంలో ఈ వాక్యం మనం చూస్తాము తర్వాత ఎపిల్ పత్రిక రెండో అధ్యాయంలో కూడా ఈ వాక్యం చూస్తాం కాబట్టి ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా అన్నప్పుడు మొదటగా ఈ సృష్టి యొక్క సర్వ అధికారము దేవుడు తన బిడలకి అనుగ్రహించినాడు అని మనం మొట్టమొదట మన జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఏ యోగ్యత కూడా మనకు లేదు అలాంటి అయోగ్యులమైన మనల్ని దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చి ఆయన స్వరూపంలాగా ఆయన తయారు చేసిండు కాబట్టి మొట్టమొదటి మనకు గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున ఆయన మనందరిని తయారు చేసిండు నిర్మలి ఆయన నిర్మించిండు ఆయన ఈ సృష్టి మొత్తము ఆయన తన నోటు వాక్కు ద్వారా చేస్తే మానవుని మటుకు ఆయన స్వహస్తాలతోని చేసి ఆయన ఆయన ఊపిరి ఆయన జీవాన్ని మనిషికి ఇచ్చిండు ఎందుకు దేవుడు అంతగా మనిషిని ప్రేమించిండు అది మనం అర్థం చేసుకోవాల మొట్టమొదట కాబట్టి ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకానికి రావాలంటే దేవుడు ప్రణాళిక ఏంది ఆయన ఈ సృష్టిని తయారు చేసి అంత తీసుకొచ్చిన తర్వాత అవవాదంలోకి ఇచ్చి ఆ అధికారం ఇచ్చి ఆయన ఏదైనా తోటలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రం వల్ల అవిధేయత వల్ల వాళ్ళ పాపంలో పడిపోయి ఆ యొక్క పోగొట్టుకున్నారు కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది తర్వాత ఆ అధికారము ఆ దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అన్నప్పుడు దేవుడు ఈ యొక్క సృష్టి యొక్క కిరీటాన్ని అంటే ఈ సృష్టిని వేలే ఒక రాజులాగా దేవుని దేవునికి ప్రతినిధిలాగా దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చింది దేవుని ప్రణాళిక అదే దేవుని ప్రణాళిక అదే ఎందుకంటే ఆయన మహిమ మన మీద ఉంచింది ఆయన తేజస్సు ఆయన నిత్యం మహిమను దేవుడు మానవుడికి ఇచ్చిండు ఎందుకంటే కిరీటం ఎవరికి పెడతారంటే రాజుకు పెడతారు కాబట్టి ఆ కిరీటాన్ని ఈ సృష్టిని ఏలే ఆక ఆ అధికారాన్ని దేవుడు ఒక మాన మన మనకి ఇచ్చిండు ఎందుకన్నప్పుడు చూడండి ఇచ్చిన ఆ అధికారాన్ని మనుషుడు పాపం వల్ల ఆ అధికారాన్ని ఆ రీతి ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావటం ఆయన రెండు వేల ఆయన లోకానికి వచ్చి ఆయన సెలవు మీద తన ప్రాణాన్ని పెట్టి ఆకపోయిన అధికారాన్ని ఆయన మరణం ద్వారా దాన్ని జయించి విజయం పొంది దేవుడు మన చేతి చూడండి ఆయన మరణం ద్వారా ఎందుకంటే మత వార్త లో మన ఒక వాక్యం చూస్తాం మనం మత వార్త ఇరవై అధ్యాయంలో యేసు ప్రభు ఒక విషయం మన ప్రభు అది మాట్లాడుతూ ఉంటాడు అది మనం మన జాగ్రత్తగా మనం ధ్యానించినప్పుడు అక్కడ రాయబడే వాక్యం ఏంటంటే మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం ఒకసారి చూసినప్పుడు అయితే యేసు వారిని అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోక భూమి మీద సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఈ సర్వ అధికారము ఎట్ల ఆయన పొందుకున్నాడు ఏ రీతిగా పొంది తిరిగి మళ్ళా మనిషి కనుగ్రించిండి అంటే ఈ లోకమైన పాపాన్ని ఆయన జయించండు ప్రతి దానిలో ఆయన విజయం పొంది ఈ సర్వ సృష్టి మీద తిరిగి అధికారం పొందుకున్నాడు ఎట్లా పొందుకుండా అంటే ఆయన నోటి ద్వారా వచ్చిన సృష్టిది సృష్టి తిరిగి ఆయనంత కష్టపడి ఎందుకు ఆయన ఆ రీతిగా మరణించాలా ఈ లోకంలో అంటే పాపము నివారించాలంటే మనిషికి మరణం తప్పదు అన్నట్టు పాపక్షమాపణ రావాలంటే పశు దీని యొక్క రక్తము అది కాల్చబడాలి అందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సెలవు మీద మన అందరి పాపాలు భరించి ఆ అధికారాన్ని తిరిగి దేవుడు మన చేతి కాదు ఈ అధికారాన్ని ఎట్లా మనము వాడుకోవాలా ఎందుకు దేవుడు అధికారాన్ని ఇచ్చిండు ఏసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయన ఒక ఎరుశల్యంలో ఒక ప్రాంతాల్లో గలలి నదరీతైన ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయన ఎప్పుడైతే బాప్సం పొందిండో తర్వాత ఆయన ఎవరిదాని నది నుంచి ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చిండో తర్వాత శిష్యుల్ని ఆయన శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన ఎప్పుడైతే బాపిసం పొంది బయటకు వచ్చిండో పరిశుధాత్మ అభిషేకం ఆయన మీదకి పావుల వల్ల రావటం చూస్తాం తర్వాత ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటిస్తూ ఆ గళలియ అత సముద్ర తీరాన్ని ఆయన వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు మొదట పిలిచిండు ఆయన నేను నా వెంబడ రండి నేను మిమ్మల్ని మనసులు పట్టి చాలిగా చేస్తానని కాబట్టి ఆ ఆయన ఆ రీతిగా తన శిష్యులు ఏర్పరచుకొని ఆయన వచ్చిన సంకల్పము తన బిడ్డలకు తెలియజేస్తూ ఆయన పరోక రాజ్యం గురించి ఆ వైభవం గురించి సమస్త సృష్టి ఏరీతిగా ఉందో అవన్నీ కూడా తన శిష్యులకు బోధించి ఆయన తరబి తర్వాత ఆయన మరణం పొందిన తర్వాత తిరిగి మళ్లీ వాళ్ళు యథావిధిగా ఈ లోకంలో వాళ్ళు జీవిస్తా ఆయన మూడు సార్లు వాళ్ళకు ప్రత్యక్షంగావటం అని చూస్తాం బైబిల్ ని తర్వాత ఆయన మళ్ళా తన బిడ్డలు ఏర్పరచుకొని వాళ్ళకి కొన్ని విషయాలు బోధించిన తర్వాత ఇప్పుడు మీరు ఎరిశలం నుంచి వెళ్లకుండా మీరు ఎరుశలం కెళ్ళండి తని తిరుగుచిన వాగ్దానం పొందేంత వరకు మీరు ఎరచలం నుంచి విడిచిపెట్టే వెళ్ళొద్దు ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞ పొందుకున్నారో అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్లిపోవటం తర్వాత పరశుద్ధాత్మ అభిషేకం కొరకు వాళ్ళు కనిపెట్టడం ఇవన్నీ మనం చూస్తాం బైబుల్లో అయితే అక్కడ మన గ్రహించాల్సిన విషయం ఏందంటే ఈ సమస్త సృష్టిని ఏలే అధికారము యేసు ప్రభు తన మరణం ద్వారా పొంది అది శిష్యులకు అనుగ్రహించిండు ఇది మన నమ్మాలి ఫస్ట్ ఎందుకు అధికారం ఇచ్చిండంటే అప్పుడు అన్నాడు ప్రభు ఇప్పుడు మీరు వెళ్ళండి ఈ సర్వ సృష్టి మీద నాకు అధికారాన్ని తిరిగి పొందుకున్నా కాబట్టి ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా ఇప్పుడు మీరు పోయి సమస్త జన్లు శిష్యులుగా చేయమంటాడు అక్కడ అక్కడ ఏం చెప్తాడు వాక్యము ఒకసారి మనం అక్కడ ధ్యానిస్తే చూడండి ఆ పద్దెనిమిది వచ్చిన తర్వాత కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నామంలోనికి వాప్యసం పొంది పొందమని అనేకులు ప్రకటించమంటే తండ్రి కుమార పర్శుధాత్మ అంటే నామము అనని ఏకవచ్చనం పలకబడింది కాబట్టి ఆ నామమే ఏసుక్రీస్తు నామని మనకు గ్రహించగలుగుతున్నాం ఏసుక్రీస్తు నామలోని వాప్యసం పొందాలా అనేది అపోజిల్ నుంచి మనం అది బయలుపరచబడింది కాబట్టి తర్వాత ఆయన ఏం చెప్పినంటే నేను ఏ విషయాలు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించి తినో వాటి వారికి బోధించుడి కాబట్టి మనం బోధించాలా ఏ సంగతులు ఏ ప్రభుత్వ చెప్పిండు ఏ సంగతులు అని చెప్పిండో వాటి అన్నిటిని వారికి బోధించమన్నాడు అంటే వాళ్ళు ఎవరు బోధించే ఎవరు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలా శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చి ఇప్పుడు మీరు వెళ్ళండి ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా నేను పొందుకున్నా మీరు అధికారాన్ని పట్టుకుని మీరు వెళ్ళండి అనేకులు శిష్యులుగా చేయండి అని అంటే ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించే టైం అంటే దేవుని పరిచర్య ఆయన అపోస్తుల ద్వారా అది ఎంతగా ప్రభావితం అవుతుందో అనేది అక్కడ ఒక్క నుంచి ఆరంభం కాబోతుంది కాబట్టి అందుకు దేవుడు వాళ్ళని తరబి చేసి వాళ్ళందరిని బలపరిచి ఆయన పరిశుధాత్మ అభిషేకము ఆయన వాళ్ళు పొందుకునేలాగా ఆయన చెప్పిన వాగ్దానాన్ని పట్టుకుని వాళ్ళు కనిపెట్టినప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా వాళ్ళు దేవుని అభిషేకం పొందుకున్నారు మీకు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించినట్టు అనేది బోధించమన్నాడు కాబట్టి ప్రతిదీ మనము బోధించాలా అనేకులకు మనం బోధించాలా ఏం బోధించాలా దేవుని ప్రణాళిక మానవుల పట్ల ఏముంది చాలా అంటారు దేవుడు నన్ను పిలిచిండు అంటారు కదా దేవుడు నన్ను పిలిచిండు కాబట్టి నేను ఆయన పిలుపులో ఉన్నాను ఆయన ఏర్పాటులో ఉన్నాను అంటాడు కాబట్టి నీకు పిలుపు లేదని చాలా మంది చెప్తా ఉంటారు కానీ దేవుడు నిన్ను ఎప్పుడు పిలిచిండు నువ్వు చూసినవా ఒకవేళ దేవుడు పిలిచిండు కాబట్టి నాకు పిలుపు ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి దేవుడు నిన్నెప్పుడు పిలిచిండు దేవుడి నీకు పిలుపు ఉందని అడిగినప్పుడు చూడండి నేను పిలిచినప్పుడు నువ్వు పక్కన ఉన్నావా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రశ్నలు మనకు ఎదురైతా ఉంటాయి ఎక్కడ కానీ ఆయన రక్షింపబడ్డ ప్రణాళిక అందరు పిలవబడ్డ వాళ్ళే కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది దేవుడు అందరిని పిలిచిండు కానీ ఏర్పాట్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాల కాబట్టి ఆ పిలుపును మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దు అపోస్తులు శిష్యులు దేవుడు పిలిచిండు రండి మిమ్మల్ని మనుషులు పట్టి జాదారుగా చేస్తాడు కాబట్టి వాళ్ళు వచ్చినారు ఆయన మాటకు విధేత చూపించి వచ్చారు ఆ పిలుపులో ఉన్నారు వాళ్ళు తర్వాత కొంతకా కొంత సమయానికి వాళ్ళు మళ్ళీ తప్పిపోయినట్టు మనం చూస్తాం తిరిగి మళ్ళా దేవుడు వాళ్ళని రెజస్టర్ చేయటం మనం చూస్తా ఉంటాం కాబట్టి ఈ యొక్క ఆ యొక్క వాక్యంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం అన్నప్పుడు చూడండి దేవుడు ఎందుకు మనిషికి అంత ప్రాధాన్యత ఇచ్చేడు ఆ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు మన ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కీర్తనల గంధము కీర్తనల గంధము ఎనిమిదో అధ్యాయంకి మనం వెళ్తున్నాము కీర్తన గంధము ఎనిమిదో అధ్యయము మొదటి వచ్చిన నుంచి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనము చేయాల్సిన విషయం అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకునిప్పుడు చూడండి దేవుడి స్వరూపం ప్రకారంగా ఆయన స్వరూపంలో మనము రూపింపబడ్డవాళ్ళం ఆయన స్వరూపంలో మనం ఏర్పరచబడ్డవాళ్ళం కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు మానవులకు ఎందుకు ఇచ్చిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ఈ లోకంలో అనేకుని దేవుడు పిలుస్తున్నాడు రక్షింపబడ్డ వాళ్ళున్నారు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు రక్షణ మాత్రమే పొందుకొని ఆదివారం చర్చికెళ్తీ సోమవారం నుంచి తర్వాత వాళ్ళ పనులను ముగించుకుంటూ సంఘానికి వస్తూ ఆ రీతిగా వాళ్ళు కాలం ముగించుకుంటా ఉన్నారు ఆ రీతిగా వాళ్ళ పిలుపుని కొనసాగిస్తూ ఉన్నారు కానీ రక్షింపబడ్డ మనమందరం కూడా పిల్లబడ్డ మనమందరం కూడా ఆయన ఆయన పెళ్లి వీళ్ళు పాల్గొనే వాళ్ళందరూ కూడా దేవుని ప్రణాళిక ఎందుకు మానవుని పట్ల ఎందుకు దేవుడు అంత అధికారాన్ని ఇస్తుంది ఈ సృష్టిని ఏలమని అన్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయంలోనే మనకు అది బయలుపరచబడుతూ మొదటి అధ్యాయం తొమ్మిది వర్షాలను మనం ధ్యానిస్తూ ఉంటాము యహోవా మా ప్రభువ ఆకాశంలోని నీ మహిమను కనబచ్చువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావమైనది ప్రభావము గలది చూడండి దేవుడు ఇక్కడ దావిది కీర్తన దావిది రాజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు చూడండి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కింద అధ్యాయకు మనకు అర్థమవుతుంది అంటే అంత ప్రభావం గల ఆయన నామాన్ని ప్రకటించాలంటే మనం ఎంత ప్రభావం కలిగిన వాళ్ళలాగా ఉండాలి ఇది పాయింట్ అన్నట్టు అంత గొప్ప నామాన్ని వాళ్ళు ప్రకటించబోతున్నారు అపోస్తులు అపోస్తులు ఆ నామాన్ని ప్రసిద్ది చేయాలంటే అపోస్తులు ఆ నామాన్ని ఆ ఆ నామంలోనే రక్షణ ఉంది అది ఏసుక్రీస్తు నాములు అని ఎలుగెత్తి వాళ్ళకు చెప్పాలంటే ఆ నామముకున్న గొప్పతనము ఆ నాములు ఎంత శక్తి ఉందో అది అది చూపించగలగాలి లేక ఆ నా ఆ శక్తిని మనం పొందుకొని ఇతరులకు ఆ నామం ఒక గొప్పతనాన్ని మనము చాటి చెప్పాలా చూడండి ఈ క్రమంలోనే చూడండి ఆయన దావిద్రిజు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏమని అంటే నీ నామము భూమి అంతటా ఎంత ప్రభావం గలది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి పేతురు ఆ విషయం అర్థమైంది ఆకాశం కింద భూమి కింద ఉన్న నామం ఏ నామంలో రక్షణ లేదు ఈ ఆకాశం కింద ఎన్నో నామాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ వాటి అన్నిట్లో రక్షణ లేదు కేవలం ఏసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉందా అని ఆయన ఆ పేతురు ఆ నామము గురించి ఎంతో ధైర్యంగా ప్రకటించింది ఎంతో రక్షణలోకి వచ్చినారు కాబట్టి చూడండి దేవుడు ఎందుకు మనకు అంత అధికారం దేవుడి ఇవ్వాల ఆయన చేయొచ్చు కదా ఆయన దూతలు చేయచ్చు కదా కానీ మానవునికి ఎందుకు అధికారించే ఈ సృష్టిని ఏలమని అధికారం ఇచ్చింది దేవుడు కాని ఈ సృష్టి ఆ బాణిసత్తంలో ఉంది ఈ సృష్టి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుందని ఎందుకు మన దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు పిలుపుకు తగినట్లు జీవించడం ఆ పేతురావు విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసినందుకు మరీ జాగ్రత్త కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ పిలుపును కొనసాగించే క్రమంలో మనకి ఎన్నో కష్టాలు బాధలు ఇల్పులు ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎన్నో శ్రమ ఉంటాయి కాబట్టి ఆ శ్రమలు అన్నింటిలో కూడా మనం విజయం పొంది మన పిలుపులు మనం కొనసాగించుకోవాలా లేకపోతే అది పోగొట్టుకుంటాం మనం చూడండి దేవుడు మనల్ని పిలిచినప్పుడు చూడండి పిల్ల వాళ్ళు ఎలాంటి పరిచయలు చేసినారు పిల్ల వాళ్ళు దేవుని కొరకు జీవించినారో ఈ రోజు మనము కూడా అట్లా జీవించాలా అనేదే దేవుని చిత్తం ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇవ్వాలా ఎందుకు ఆయన నీకు ప్రేమించాలా ఎందుకు ఆయన నీకు వరకు ప్రాణం పెట్టాలా నీకెందుకు దేవుడు కృపావారాలు ఇవ్వాలా సమస్త సమస్తమైన వాటి అన్నింటిని దేవుడు మనకు ఎందుకు అనుగ్రించాలా మనకు సమస్తాన్ని దేవుడు అనుగరిస్తున్నాడు కాని ఆయన ఏం కోరుకుంటాడు మన నుంచి అదేది మనుషుడు గ్రహించలేని స్థితిలో ఉంది రోజు కూడా రక్షింపబడి ప్రభు నమ్ముకుంటే సరిపోతుంది ఏదో నా జీవితం ముగించదనేది కాదు దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని అడుగుతున్నాడు నీ నామము ఎంత ప్రభావం కలదు అని మనం ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామట్లా ప్రవ్వ ఇంత గొప్ప ఘనమైన నామాన్ని ఇంత శక్తిగల నామాన్ని నేను ప్రజెంట్ చేయాలంటే నేను ప్రకటించాలంటే నాకు ఎంత శక్తి ఉండాలా కాబట్టి దేవుడు ఎందుకు అంత అధికారం మనకి మనకిచ్చింది దేవుడు మనం ఏమని చెప్పండి గొప్పతనం ఈ లోకంలో దేనికి పనికిరాని వాళ్ళం మనం ఏ కోనస్థలాన్ని చూసినా గానీ మనలో ఏ గొప్పతనం కూడా కానీ ఎందుకు దేవుడు ఈ సృష్టిని రాజులాగా దేవుడు నేను ఏలమని ఎందుకు చెప్పిండు అంటే దేవుని ప్రణాళిక ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఏంది దేవుని ప్రణాళిక తప్పిపోయిన తిరిగి రక్షించటం నశించిపోయిన తిరిగి రక్షించటం దేవుడు ఈ లోకంలోకి వచ్చి వాళ్ళందరూ రక్షించిండు మనం ఏం చేయాలంటే ఆయన ఏ రీతిగా మాదిరి చూపించిండో అదే మాదిరి మన జీవితంలో కూడా అది కొనసాగించుకోవాలా ఆయన పిలుపు ఎట్లా ఆయన ఈ లోకంలోకి వచ్చి తన పనిని సంపూర్ణంగా నిర్వర్తిచ్చే తండ్రిని మైమపరిచిండో మనం కూడా ఈ లోకంలో జీవించేంత కాలము దేవుడి ఎలాంటి పిలుపు కొరకైతే మనకి ఇచ్చిండో ఎలాంటి ఆధిక్యత ఎలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చిండో అది నువ్వు కంప్లీట్ గా నిర్వర్తించుకోవాలి అప్పుడు నువ్వు నీ వంతులను ఉండగా అందుకే చూడండి ఈ ఈ ప్రార్థన దావిదు ఆత్మలో తన ఆత్మలో ఒక ప్రవచనాత్మకంగా ఆయన చెప్తున్నాడు శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్ మూలంలో నీ యొక్క దుర్గమ్మను స్థాపించి శత్రువుని పడగొట్టాలంటే ఒక దుర్గమ్మ స్థాపించాడంటే దేవుడే నిన్ను శత్రుకు ఎదురుగా నీ దేవుని నిలబెట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని ఆరాధన చేస్తామో దేవుని శక్తితో నింపబడ్డప్పుడు ఏ సైతాన్ శక్తులు కూడా మనం ముందు నిలబడలేమంటాం చూడండి మన స్థుతుల మీద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్ట శక్తులన్నీ మనసులు విడిచిపెట్టి దుష్టులకు వ్యతిరేకంగా దేవుడు మనల్ని నిలబెట్టిండి ఈ లోకంలో ఈ లోకం అంతా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో దేవుడికి ఇచ్చిన ఆధిక్యత ఆ అధికారాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు నీలాగా ఉండవు మనం మనలాగా ఉండం మనలో ఏం లేదు చూడండి ఆయన దేవుణ్ణి సంబోధిస్తున్నాడు ఆయన హృదయాన్ని కుమ్మరించుకొని ఆయన సంబోధిస్తున్నాడు చూడండి తర్వాత మూడవచ్చిన నీ చేతి నీ ఆకాశంలోను నీవు కలుగు చేసిన నేను చూడగా చూడండి ఆయన దావిదురాజు ప్రార్థన చేస్తూ ఈ సృష్టిని అంతా జ్ఞాపకం చేసుకున్నాడు ఈ సృష్టి ఇంత గొప్ప సృష్టిని ప్రభావ నువ్వు తయారు చేసినావు కదా ప్రభావ ఇంత గొప్ప ఆ ఈ లోకాన్ని సృష్టించినవు కాబట్టి ఇవన్నీ నేను చూస్తుంటే నాకు చూస్తుంటే ఏం కనిపిస్తుంది అక్కడ నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటు వాడు ఏ పాటి వాడు నరపుత్రి నువ్వు నరపుత్రుని దర్శించడాకు వాడు ఏ పాటి వాడు చూడండి ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడువు కానీ నీకు నువ్వే గొప్పవాడు గదా కానీ ఎందుకు నువ్వు అంతా సృష్టిని తయారు చేసి నువ్వు మనుషులు ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి చెప్పండి ఆయన ఎందుకు జ్ఞాపం చేసుకున్నా అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలిక లాగా దేవుడిని నువ్వు ఆయన పోలిక ఆయన స్వరూపం నువ్వు కాదు మాత్రాన ఆయన బిడ్డ కాకపోవు ఈ సృష్టి అంతా దేవుని స్వరూపమే కాని ఇప్పుడు ఏం జరుగుతుంది దేవుడు తన బిడ్డల్ని ఆక బానిసత్వం నుంచి బయట తీసుకురావాలంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు పైన మంది శిష్యులు ఏర్పరచుకుంటుంది మొదట తర్వాత ఎంతో మంది శిష్యులు వచ్చినారు ఆ పన్నెండు మంది ఎంతో మంది శిష్యులుగా మార్చి వాళ్ళందరూ గొప్ప సేవ చేసినారు ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసినారు ఆ యేసుక్రీస్తు నామంని గనపరచ నా అన్ని సమస్త అన్న జనుల మధ్య ఆయన నామం గణపరచబడ్డప్పుడు ఏసు ప్రభు ఆయన నామము ఈ భూమి అంతటి ఎంత ప్రభావం గలదో వాళ్ళు ఆ రోజు చేసి చూపించినారు కాబట్టి ఈ రోజు ప్రపంచాత్మకంగా మనం చూస్తే ఆయన నామాన్ని ఆ రీతిగా ప్రసిద్ధి చేయగల సేవకులు ఉన్నారా అంటే కొంచెం చాలా తక్కువ కాబట్టి దేవుడు ఎందుకు అది మనకు జ్ఞాపకం చేస్తుండడు అంటే నువ్వెవరు దేవుని దృష్టిలో నీ ప్రణాళిక దేవుని పట్ల దేవుని ప్రణాళిక పట్ల నీ యొక్క వైఖరి నువ్వు ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఏసు ప్రభు నమ్ముకోవటం రక్షింపబడి పాపాల ఒప్పుకుని రక్షణ పొంది బాపిస్తం పొంది ఆ ద్వారా పోయి ఉంటాం కాదు తర్వాత సేవ పరిచయలో అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ తర్వాత అవన్నీ మనము చేస్తూ అలిసిపోయి మనం ఇలా ఇంటికి కాబట్టి సువార్త ప్రకటిస్తాం మనం కాని అంతవరకేనా సువార్త ప్రకటించే వరకేనా అంతవరకు అయితే దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టిండు ఈ అధికారం నీకు ఇచ్చిండు అదే అధికారం అనుకుంటున్నాను చాలా మంది కానీ అది కాదు చూడండి ఎందుకు దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి ఏ గొప్పతనం కూడా మనం కదా ఏ ఏ చూసినా కూడా ఎక్కడ కూడా మనకు గొప్పతనం లేదు కానీ ఎందుకు ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తుందంటే దేవుని ప్రణాళిక నీ పట్ల ఏదో ఉంది అది మనం గ్రహించాలా ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దావిద్రాజు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నువ్వు ఎంత గొప్ప నామం ఈ భూమి ఎంతటం ఈ నామం ఎంత గొప్పది కదా కాబట్టి నువ్వు ఎందుకు ప్రభా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నావు నువ్వు ఎందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు మమ్మల్ని ఎందుకు అంతగా దర్శిస్తున్నావు చూడండి ఎందుకు దేవుడు మనం దర్శించాలా దేవుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడే మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క వచ్చినము నాలుగో వచ్చినాము జాగ్రత్తగా మనం జ్ఞాపకం అర్థం చేసుకుంటే ఎంతో లోతైన ఆత్మీయమైన విధానాలు మనకు అర్థమైతా ఉంటాయి అక్కడే తెలిసిపోతుంది నువ్వెవరు దేవుని దృష్టిలో నువ్వెవరు ఆయన ఎందుకు నీకు అంతగా ప్రేమిస్తాడన్నా ఆయన ఎందుకు మనను అంతగా ప్రేమించి ఆయన కృప మనకు ఎందుకు పెట్టిండంటే చూడండి కింద రాసింది వాక్యం చూడండి దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు దేవుని కంటే కొంచెం తక్కువ వాని ఆయన స్వరూపులు వచ్చిన కాబట్టి మనము తగ్గించబడతాం ఎందుకంటే ఆయన ఆయన ఆయన స్వరూపం అంటే ఆయన యొక్క వెలుగు ఆయన రూపం మనం కాబట్టి దేవుడు అలాంటి గొప్ప దేవుడు దేవుడు మనకు ఎందుకు అంత ప్రారంభిస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలా చూడండి మహిమ ప్రభావంతో వాటికి కిరీటం ధరించి పనిచేసిన అదే ఈ కిరీటం గురించి నేను చెప్తున్నా ఈ కిరీటము నీ తల మీద ఉంది ఈ సమస్య సృష్టిని వేయలేక ఆ అధికారము ఆ కిరీటాన్ని దేవుడు నీ పైన పెట్టిన నీ తల మీద ఉంది ఆ కిరీటం ఇది మనం అర్థం చేసుకోవాలా కిరీటం ఎవరు పెట్టుకుంటారు రాజు పెట్టుకుంటాడు మన తండ్రి మన ప్రభు రాజులకు రాజు ఆయన రాజ్యంలో ఒక రాజు ఆయన తర్వాత నువ్వు రాజు ఆ రీతిగా దేవుడు ఆయన బిడలకు తన అధికారాన్ని ఇచ్చిండు రాజ్యాన్ని ఇచ్చిండు కాబట్టి ఎవరికి ఏ రాజ్యం ఇచ్చిండు ఎవరికి ఎక్కడ రాజ్యం వెళ్లాలా అదే మనం అర్థం చేస్తాం అది ఆత్మీయమైన జీవితంలో ఉన్న విధానం కాబట్టి ఎందుకు మహిమ ప్రభావంతో ఆయన కిరీటం ధరింపజేసిండు ఆయన కిరీటం పొందుకున్నాడు ఎసు ప్రభు ఎరచిన పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తే కిరీటం పొందిన వాళ్ళగా ఆయన మనం చూస్తాం అక్కడ ఆ వాక్యం కూడా మనం ధ్యానిస్తాం ఆయన కిరీటం పొందిన వాళ్ళుగా చూస్తున్నాం అంటే ఆయన కిరీటం ఎప్పుడొచ్చింది ఈ సమస్త సృష్టిని మీద ఆయన విజయం పొందిండు విజయం పొందిడు పాపం మీద శాపం మీద ఈ లోకం అంతటి మీద సైతాన శక్తుల మీద ఆయన విజయం పొంది ఆయన శిలువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నాడు ఆ ఆ పొందుకున్న ఆ కిరీటాన్ని దేవుడు నీకు పెట్టి ఆయన పొందుకున్నాడు అదే మాదిరిగా ఆ కిరీటాన్ని నీకిచ్చి ఇప్పుడు నువ్వు ఈ సృష్టిని ఏలు ఈ సృష్టి మీద నీకు అధికారం ఇస్తున్నా ఇప్పుడు మీరు వెళ్ళండి కాబట్టి చాలా చాలా దశలో మనం అర్థం చేసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే చూడండి సేవా పరిచయంలో మనం పోతుంటే ఒక దశలో మనకు భయం వేస్తూ కదా ఎవడు నీకు హాని చెయ్యడు ఎవడు నీ మీదకి రాడు కాబట్టి కొన్ని విధానాలు ఉన్నాయి అదే ఈ రోజున మనుషులకు బలహీత ఇంత గొప్ప దేవుడు అంత సృష్టిని నీ కాళ్ళ నీ పాదాల కింద తీసుకొచ్చి పెడితే నువ్వు ఇంకా భయపడతావు అంటే ఇంకా నువ్వు అది గ్రహించలేకుండా యథావిధిగా ఈ లోకంలో ఆ ఈ లోకంలాగా మనం జీవిస్తావు అంటే అది గ్రహించకుండా ఎప్పుడు మనం ఆయన నామం అంత ప్రభావం కలదని దావిద్రాలి వర్ణిస్తున్నడే అట్లా మనం వర్ణించగలమా అట్లా మనం వర్ణించగలమా ఎందుకు మనం అంతగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా దర్శించాలా చూడండి అక్కడ ఉంది వాక్యం మహిమ కిరీటంతో ప్రభావం కిరీటం ధరింపజేసినావు నీ చేతి మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నావు కాబట్టి ఆయన చేసిన ప్రతి పని మీద వానికి అధికారం ఇచ్చిండట దేవుడు మనకు అధికారం ఇచ్చింది కాబట్టి ఎలాంటి అధికారం ఇచ్చిండు చూడండి గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడిమి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములు సంచరించే వాటి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అంటే ఓవరాల్ సమస్త సృష్టి నీ కాల ఉంది అని అర్థం ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు కింద ఈ సృష్టి ఉంది ఆయన పాదాల కింద ఉంది సృష్టి అంతా ఆయన ఉన్నతమైన గొప్ప దేవుడు ఆ సర్వ సృష్టిని మీద అధికారం పొందుకొని ఆయన తిరిగి మనకు అధికారం ఇచ్చి మన వాళ్ళు ఎంత ఉంటాం అన్న చెప్తా ఉండాలి ఒక ఈ సృష్టి నువ్వు చెప్తే వింటది అని ఈ వాక్యం దానికి ఆధారం అంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు దేవుడు అంత అధికారము అంత అంత కృప ఇచ్చినప్పుడు అంత సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు దాన్ని లోపరచుకోలేకపోతాను అనేది ఇక్కడ మన అర్థం చేసుకున్న విషయం ఈ ఆత్మీయమైన విధానాలు మనం తెలుసుకోవాలా దేవుడు ఎందుకు మనం దర్శించాలా ఎందుకు మన జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది కారణం అన్నట్టు ఆయన దర్శిస్తా ఉంటాడు అనేక అనేక విధాలుగా ఆయన దర్శిస్తూ ఉంటాడు కానీ ఆ పిలుపుని మనం ఎప్పుడు మనకు దాన్ని కొనసాగించుకుంటాం చూడండి సమస్తమైన వాటి అన్నిటి మీద ఆయన అధికారం ఇచ్చిందంట ఇహోవా మా ప్రభువ భూమి అన్నంతట నామము ఎంత ప్రభావం గలది అంటే అంత ప్రభావం గల ఆ నామాన్ని అంత ప్రభావవంతంగా మనము ప్రకటించగలమా ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా మనం ఆయన నామాన్ని ప్రకటించకపోతే ఈ సృష్టిలో ఎవరు కూడా రక్షణలోకి రారు ఎవరు కూడా రక్షణలోకి రారు కాబట్టి ఎందుకు దేవుడు దేవుడు ఒక పిలుపు దేవుడు మనకు అనుగ్రహించి చూడండి ఈ పిలుపును కొనసాగించుకోవాలంటే కొన్నిసార్లు మనకు అధికంగా భారంగా అనిపిస్తూ ఉంటది కదా కాబట్టి ఈ రోజు మనకు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు దేవుడు మన ఈ క్రమంలో మనం ముందుకు పోకుండా ఎందుకు మనము దాన్ని గ్రహించలేని స్థితి మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఒకసారి మనం పిలుపుని మనకు జ్ఞాపకం చేసేది ఎవరో తెలుసా ఎవరు చేస్తారు చెప్పండి మన పిలుపును ఎవరు జ్ఞాపకం చేశారు నీకు దేవుడు ఎలాంటి పిలిపిచ్చిందో ఎవరు నీకు జ్ఞాపకం చేస్తారంటే పర్షుధాత్ముడు తప్ప ఎవరు కూడా నీ జ్ఞాపకం చేయడు పర్షుధాత్ముడు ఆదరణకర్త మనలోకి వచ్చినప్పుడు ఆయన సంభవింపబోటన్నింటినీ ఆయన మనకు బయలుపరుస్తారు మనకు జ్ఞాపకం చేస్తాడు అందుకు మనం మర్చిపోతున్నాం దేవుని పరుశుధాత్మ అభిషేకములో మనం ఉన్నప్పుడు ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు ఏమైతుందంటే దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చిండో నీకు ఎలాంటి శక్తి దేవుడు ఇచ్చిండో ఆయన చెప్తా నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఈ ప్రయాసంలో మనం ముందు పోతున్నప్పుడు గ్రహించాల్సింది ఎన్నో బలహీనతలు మనకు వస్తా ఉంటాయి అందుకే పేతుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పేతుడు రాసిన రెండో పత్రికలో ఒకసారి మన జ్ఞాప ఒకసారి మనం చూస్తే ఆ వాక్యంలో మనకు ఏం జ్ఞాప మనకు ఏం అర్థం చేసుకుంటాం పేతుడు రాసిన రెండో పత్రిక పన్నెండవ వచనంలో పేతరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించున్న సత్యం ముందు ఉన్నను అంటే మనం సత్యంలోనే ఉన్నాం దేవుని వాక్యంలోనే ఉన్నాం మనం మనకు అన్ని తెలుసు వాక్యాలు అన్ని తెలుసు మనకి కాని ఈ సత్యంలో మీరు ఈ సంగతులు తెలుసుకొని అన్నాడు ఎట్లా తెలుసుకుంటాం మనం ఎవరు మనకు తెలియపరుస్తారు పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు మీకు తెలియపరచరు ఏసుప్రభే చెప్తాడు పరిశుధాత్మను వచ్చినప్పుడు నా వాటిని తీసుకుని మీకు బోధించరు ఇంకా సంభవింపు బాబు సంగతులు మీకు తెలియజేయనున్నారు కాబట్టి యేసు ప్రవే నోటి ద్వారా అంటే ఏసు ప్రవే ఆత్మ పరిశుధాత్మని ఆయనే కాబట్టి ఆయన ఇవన్నీ జ్ఞాపకం చేయాలా ఒకసారి మనము మర్చిపోతా ఉంటాం మనం చెప్పిన వాక్యము మనం ఎంత గంభీరంగా మనం వాక్యం చెప్తామో ఆ వాక్యం ద్వారా ఎంత మంది ఉంటారు నేను చాలా మందిని గమనించిన వాళ్ళు వచ్చి సాక్షాత్ అదే వాక్యము మన జీవితంలో మనకి ఎదురు ఆ వాక్యం ప్రకారంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్తానమ్మా అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రయాసము ఎంతో శ్రమతో కూడింది అనేది ప్రభుత్వ జ్ఞాపకం పేద జ్ఞాపకం చేసిన కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యం అందుకు స్థిరపరచబడినాను వీటిని ఎల్లప్పుడు మీకు జ్ఞాపకం చేయటం ఉన్నాను పేతులకు ఆత్మ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు పేతుర్లో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మడు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తాం వాళ్ళు చనిపోయినారు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు కానీ ఇవన్నీ మనకి ఎందుకు జ్ఞాపకం చేయబడ్డాయి ఈ కాలానికి ఈ టై సమయానికి నీ పిలుపు మన పిలుపు ఏందో ఎలాంటి పిలుపు కొరకు మనం వాళ్ళు చేసినారో అది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది చూడండి ఒక పిలుపు వాళ్ళు వాళ్ళ దేవుడు ఎప్పుడైతే ఆ పిలుపులోకి వచ్చినారో ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి వాళ్ళు ఆయన చేర్చుకున్నారో తర్వాత వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ ప్రాణాలు చిరచ్ఛేదం చేయబడేంత వరకు కూడా ఆ పిలుపుని అట్లనే కొనసాగించినారు ఆయన నామాన్ని అంత ప్రభావవంతంగా ప్రసిద్ధి చేసినారు ఈ రోజు ప్రపంచం అంతట్లో కూడా ఆయన నామాన్ని ఆ లెవెల్లో మనం ప్రసిద్ది చేయగలమా ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలా ఎందుకనంటే ఆయన నామంలో నువ్వు అడుగు పెట్టుకుంటే అక్కడ అద్భుతాలు జరగాల ఆయన కార్యాలు జరగాల అప్పుడే సమస్త అన్ని జనులందరూ ప్రభుని తెలుసుకుంటారు అప్పూసిన పేతురు బర్నభ బర్ణబ పేతురు బర్నభ ఒక ప్రాంతానికి వెళ్తారు అప్పోసిన కానీ పద్నాలుగు యుద్ధంలో చూస్తాం మనం ఒక ప్రాంతానికి వెళ్లి ఆయన వాక్యం చెప్తుంటే ఒక కుంటివాడు పుట్టి కుంటివాడు అక్కడ వాక్యం వింటా ఉన్నాడు అయితే అతనికి స్వస్థత పొందాలనే ఆశ ఉంది ఆ వాక్యం అతనికి ఆశ కలిగించింది ఎప్పుడైతే ఆ హృదయంలో ఆశ ఉందో అప్పుడు పౌరులు తన గ్రహించి అతనికి ప్రార్థన చేస్తే ఏం జరిగింది ఆ కుంటి వాళ్ళు వేసి తర్వాత వీళ్ళు దేవతలు వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళని పూజించి మొక్కి ఆ బలి అర్పించాలని చెప్పి పరిగెత్తా ఉంటే అప్పుడు ఏం జరిగింది చూడండి మనుషులు మనుషిని దేవు దేవతల్లాగా పూజిస్తున్నారు అక్కడ అంటే వాళ్ళు పోల్చుకున్నారట్లా అంటే వాళ్ళకు తెలియదు అది దేవుని యొక్క దైవత్వము ఆయన ఆయన ప్రభావము ఆయన నామాన్ని ఎట్లా ప్రసిద్ది చేయాలా ఆ లెవెల్లో మనం ఆయన ప్రసిద్ధి చేసినప్పుడు అక్కడున్న ఆ జనసం అంతా కూడా వాళ్ళు ప్రయాసంతో బలులర్పించడానికి ప్రయాసపడదు గాని పౌలు చెప్పిండు ఇలాంటి చేయకూడదనే మీకు సువార్తను ప్రకటిస్తాం కాబట్టి అప్పుడు ఏసు ప్రభు వాళ్ళ శువార్త ప్రకటిస్తే అందరూ ప్రభులు నమ్ముకున్నట్టు మనం అక్కడ చూస్తాం తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్లగొట్టేస్తారు వాళ్ళు చూడండి ఆయన నామము అట్ల ప్రసిద్ధి చేయాలా మనం అందుకే ప్రభు ఎవీ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు అవి జ్ఞాపకం చేస్తున్న పేతురు చూడండి ఎందుకు మనం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మరియు మన ప్రభు అయిన నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవాలని ఎరిగి నీ గుడారాన్ని విడిచిపెట్టాలా ఎప్పుడు అలాంటి కార్యాలు జరుగుతాయి అంటే ఎప్పుడు మనం సంపూర్ణంగా సంపూర్ణంగా మన త్యాగం చేసుకోవాలా మన జీవితాలను సంపూర్ణంగా మనం త్యాగం చేసుకోవాలి మన గుడారం అంటే ఏం చెప్పండి శరం ఈ శరం విషయం ఎప్పుడైతే మనకి బయటకు వస్తామో అప్పుడే అలాంటి అద్భుతాలు జరుగుతాయి అందుకే పౌరు పేరు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నాకు సూచించిండు దేవుడు నాకు చెప్పిండు పేతురు నువ్వు ఈ గుణాల నుంచి త్వరగా బయటకు నామాన్ని నువ్వు ప్రసిద్ది చేయాలా నా నుంచి నువ్వు పొందుకున్న ఆ కృపావరాలు నానామం కొరకు మీరు ఎలాంటి కార్యాలు చేయాలా అనేది అపోస్తులకు దేవుడు అది బయలుపరిచిండు అందుకే ఆ అపోస్తులైన పేతురు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వెవరు దేవుడు ఎందుకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకు మనల్ని దర్శిస్తుండ ఈరోజు దర్శిస్తలేడా ఆయన వాక్యం ద్వారా మనం దర్శిస్తలేడా ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటలేడా చూడండి ఈ పిలుపు ఎలాంటి పిలుపు ఏ రీతిగా దేవుడు మనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి ఏముంది మనలో గొప్పతనం కాని ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో కూడా మనం శరీరంగా జీవించం ఈ లోకాదీతం విషయంలో మనం జీవించం నీ దృష్టి మొత్తము ఆయన నామాన్ని ప్రసిద్ధించే దావిదు రాజు వేడుకుంటున్నాడు ప్రాధాయపడుతున్నాడు అయ్యో ఇంత గొప్ప దేవుడు కదా ఇంత గొప్ప దేవుడు ఇంత సృష్టి నువ్వు అధికారం ఇచ్చిన నువ్వు పొందుకున్నావు ప్రవ్వా ఇంత గొప్ప సృష్టి నువ్వు చేసినవి తండ్రి మాకెందుకు ఇస్తున్నావు మాకెందుకు నువ్వు లోపచ్చినవు ప్రవ్వ అని ఆయన ప్రాధాయపడుతున్నాడు అంటే దావిదు గ్రహించిండది కానీ ఈ రోజు క్రైస్తవులు ఏదని గ్రహిస్తలేరు అదే వాక్యము పేత్ అపోస్తున్న పౌలు హెబుల్ రస్మ పత్రికల చేస్తారు ఇంకా డెప్త్ మీద ఏర్పతడు చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలి చూడండి తర్వాత చూడండి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను మీ జ్ఞాపకం చేయటం మిమ్మల్ని రేపు న్యాయం అని నా గుడారం విచ్చి మన గుడారం విచ్చిపెట్టాలా దేవుని గుడారంలోకి మనము రావాలా అంటే సంపూర్ణగా నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుని బయటకు అన్నిటిని తృఢీకరించుకోవాలా ఈ లోకాదీతం ఏదైతే దేవునికి అడ్డుగా ఉందో ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో నిన్ను దేవునికి నీకు మధ్య వాటి అన్నిటిని నువ్వు కట్ చేసుకోవాలా ధృణీకరించుకోవాలా ధృణీకరించుకొని అప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడే గాని అట్లా కార్యాలు జరగవు త్యాగం చేసుకోకుండా ఏది కూడా కాదు వాళ్ళు అన్ని ఇవన్నీ అంటే అంత ఈజీ కాదు కదా త్యాగం చేసుకోవాలా వాళ్ళు త్యాగం చేసుకున్నారు వాళ్ళు ఎంతగానో దేవుని కొరకు త్యాగం చేసుకున్నారో అంతగా దేవుని కొరకు అంతగా వాళ్ళు వెలిగింపబడ్డరు వెలిగినారు వాళ్ళు ఈ లోకం అంత వేరు చేసి వెలుగును నింపినారు ఈ లోకంలో అంత గొప్ప దేవుడు మన ప్రభు ఆయన నామాన్ని ధరించుకున్నాం కదా ఆ నామాన్ని మనం వాడుతున్నాం ఆ నామంలోనే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ నామంకున్న గొప్పతనాన్ని ఎవరైనా దాన్ని చాటి ఎవరో కొంతమంది ధరించారు చెప్పాలి అయిపోయింది చూడండి ఆ నామము ఎంత గొప్పతన ఎంత గొప్ప కలిగిన నామం ఆ నామం కొరకు ఎన్ని శ్రమలైనా మనం అనుభవించాలా ఆ రీతిగా మనం ప్రసిద్ధి చేయాలి అందుకే పేతుడితో దేవుడు మాట్లాడుతూ పేతుడు నువ్వు ఈ గుడ నుంచి నువ్వు బయటకు రావాలా ఆయన గుడారలో మనకి ఇవన్నీ జ్ఞాపకం చేత మిమ్మల్ని రేపుతున్నాను అంటున్నా అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను అని చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోవాలా ఈ ప్రయాసంలో మన గుడారం విడిచిపెట్టాలంటే మనకి ఎన్నో బలహీనతలు ఉంటా ఉంటాయి కదా శారీరకమైన బలహీనతలు ఉంటా ఉంటాయి కామె ఇవన్నీ ఉంటాయి ప్రతి మనిషికి కానీ వాటన్నిటిని మనం ఛేదించుకొని మనం ముందుకు రావాలా ఏ రీతిగా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి అబ్రహాం విషయంలో మనం చూస్తాం అబ్రహాం విషయంలో మనం చూసినప్పుడు ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం పది అయిదో వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన పరిశోధిస్తున్నాడు పరిశోధిస్తూ అబ్రహామా నేను నీకు సంతానం ఇచ్చిన కదా ఇశాకు ని కుమారుని నువ్వు ప్రేమించి ఇశాకును మోర్యాకొండ మీద నేను చూపించే ప్రదేశానికి వెళ్లి అక్కడ నాకు బలిగా అర్పించు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడిండు చూడండి అంతసేపు ఏ లేఖలేఖ సంతానం కదా దేవుడు లేఖలేఖ సంతానం ఇచ్చిండు అబ్రహాం కి ఆ కుమారుడు ఆ ఎంతగా అలారం ముద్దుగా పెంచుకుండు ఆయన కానీ దేవుడు ఏం చెప్తుండడా నీ కుమారుడు నాకు ఇవ్వు నాకు అర్పించు అబ్రహమా అన్నప్పుడు ఎట్లుండదు అబ్రహాం పరిస్థితి చెప్పండి ఇచ్చింది ఆయనే వాగ్దానం చేసింది ఆయనే ఇచ్చింది ఆయనే అన్ని దేవుడే ఇచ్చిండు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ కుమారుడు నాకు కావాలంటున్నాడు చూడండి దేవుడు ప్రతి దశలో నువ్వు ఏదైతే ఇష్టంతో ఉంటావు అదే దేవుడు నిన్ను నిన్ను కోరుకుంటాడు దాని నుంచి నువ్వు బయటకు రావాలని అబ్రహాము దేవుడిని ఎంతగా ఆ నమ్మి విశ్వాసంతో బయటకు వచ్చిండు దేవుడు పిలిచింది అబ్రహం అబ్రహమా నువ్వు నీ దేశాన్ని నీ బంధువుల్ని మొత్తం విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పిండో ఆ మాట నమ్మిండి ఆయన ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఏ మాట అయితే ఏ వాదనైతే నువ్వు నమ్మినవో అదే నమ్మకం అదే విశ్వాసము చివరి వరకు నువ్వు దాన్ని గ్రహించాలా అప్పుడే నువ్వు ఆ సృష్టి మీద నువ్వు అధికారం పొందుకున్నవాడు దాన్ని నువ్వు కొనసాగించగల లేకుంటే అది నీకు మాట విన మన మాట వినదది ఎందుకంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి దేవుడు అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేసిండు తీసుకొచ్చిండు కట్టెలు అవన్నీ తీసుకెళ్లిండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది ఆయన కొరకు దేవుని కొరికి నువ్వు ఏదైనా త్యాగం చేసుకోవాలా నీ సొంత కుమారుడుగా నువ్వు త్యాగం చేసుకోవాలా అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నీకు దేవునికి మధ్య ఏది కూడా అడ్డు ఉండొద్దు ఒకవేళ అబ్రహాము కి ఒక విగ్రహం లాగా తయారయ్యండేమో అంతగా దేవుడు కుమారు కొరికెంత ప్రయాసపడి విగ్రహం లాగా తయారయ్యేము అందుకు దేవుడు తన తన హృదయంలో ఉన్న దాన్ని ఫస్ట్ తొలగించిండు ఆయన అప్పుడు ఆయన హృదయము నిమ్మల పరచుకుని పోయి బయలు అర్పించడం సిద్ధపడి అబ్రహాము ఆ టెస్ట్ లో పాస్ అయింది ఆయన ఆ టెస్ట్ లో పాస్ అయ్యింది దేవుడు మన అట్లా చోధిస్తాడు దేవుడు అట్లా చోధిస్తాడు మనల్ని నువ్వు గుడారాన్ని పిచ్చి వేస్తా లేదా అని దేవుడు ఉంటాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం ఒక దశలో విమర్థించుకుంటా ఉంటాను కదా యాగం చేసుకోకుండా ఏది కూడా కాదు అని వాక్యం చెప్తుంది కానీ వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేయాలా ఆ వాక్యం మనం విధేత చూపించాలా అబ్రహం విధేత చూపించిండు తర్వాత ఏమి వెనక ఉంది చూడకుండా పోయి ఆయనకు అర్పించడానికి సిద్ధమైపోయింది అట్లా మనం సిద్ధపడగలమా మన హృదయంలో ఎన్నో విగ్రహాలు ఉంటాయి దేవునికి ఇష్టం లేని ఉంటాయి మనలో దేవునికి ఇష్టం ఉన్నట్టే ఉంటాం మనం కూడా ఒక దశలో కాని దేవునికంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమిస్తా ఉంటావు ఈ లోకాన్ని కావచ్చు ఏమన్నా కావచ్చు కుటుంబాన్ని కావచ్చు ఏమైనా కావచ్చు దేని మనం ప్రేమించవచ్చు కానీ అది నిన్ను దేవుడికి నిన్ను అది దూరం చేస్తా ఉంటాడు అందుకు ఆయన నీకు ఇలాంటి ఇలాంటి పెడతా ఉంటాడు ఒకసారి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు అట్ట నువ్వు త్యాగం చేసుకుని రాగలవా ఆ కొండపైకి నువ్వు రాగలవా సీనాయ పర్వతం మీదకి దేవుడు మోసేని పిలిచిండు ధర్మశాస్త్రం తీసుకురాడానికి కానీ ఆయన ఏం చేసిండు ఆ కాగలు తీసుకురావాలంటే నువ్వు కొండ పోవాలా అంటే ఎంత ప్రయాసంతో కూడింది నలభై దినాలు నలభై రాత్రులు ఉపాసాలు ఉండి ఆయన ఆ ధర్మశాస్త్రం పొందుకొని కిందికి వచ్చిండు ఎందుకు వచ్చిండు ఆ ధర్మశాస్త్రము దేవుడు ఏం మాట్లాడుతున్నా ఈ ప్రజలకు ఏం చెప్పాలనేది ఆయన ఆ సీనాయ కొండపైకి వెళ్ళిండి ఆయన తీసుకొని కిందికొచ్చిండు ఆయన కొన్నిటి మనం పొందుకోవాలా కొన్నిటి మనం చేయాలంటే త్యాగం చేయాలా మనం ఈ త్యాగం ఎట్టుంటదంటే యేసు ప్రభువు మన కొరికి ఎంతగా త్యాగం చేసింది ఆయన తను తన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అక్క పరిమళ సువాసన దేవుడు మనకు అనుగ్రహించిండ అందుకు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పండి ఆయన కొరకు మనం ఈ లోకంలో ఎన్నో నుంచి దేవుడి నుంచి మనం ఎన్నో ఆశిస్తా ఉన్నాం మనం దేవుని ఆయన నుంచి మనం అన్ని బొందుకుంటా ఉన్నాం ఎన్నో బొందుకుంటున్నాం మనం కదా కానీ ఏ రోజన్నా ఆయనకి ఏం అడుగుతున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి అనేది ఎప్పుడైనా మనం గ్రహించగలుగుతున్నా ఏ రోజన్నా మనం గ్రహిస్తే ఆయన సృష్టిలో ఆయన ప్రణాళిక అని దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిండ్రు దేవునికి అనేది నీకు అర్థమైంది సమస్త సృష్టిని నీ పాదాల కింద పెట్టిండు ఆయన ఆయన చేతి పని మీద నీకు అధికారం ఇచ్చిండు ఎందుకు తెలుసా ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి చూడండి దేవుడు ఎందుకు మనం అంతగా ప్రేమించాలా అబ్రహాంను దేవుడు పరిశోధించిండు ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశోధిస్తాడు ఖచ్చితంగా పరిశోధిస్తూ ఉంటాడు ఆయన అందుకు ప్రతి దశలో మనము త్యాగం చేసుకోవాలా అంటే మేము త్యాగం చేసుకోలేదని మీరు అనొచ్చు ఈ వాక్యము చెప్పే నాకు కూడా హెచ్చరికనే వినే మీకు కూడా హెచ్చరికని దేవుని పిలుపులున్న మనము దేవుని ప్రణాళిక ఏంది నీ పట్ల ఏందంటే ఈ సృష్టి మొత్తం మీద ఒకసారి నేను వాక్యం విన్న వాక్యం చెప్తుంటే పైన ఆకాశం మొత్తం మూడు మూడు ప్రపంచాల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిందంట భూమి కింద పైన ఆకాశం మండలం భయంకరమైన ప్రపంచాలయ్యి వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చింది సమస్త సృష్టిని ఏలమన్నాడు పిలుపు అంటే అది అసలైన పిలుపు తెలుసా ఈ సృష్టిని ఏలటం ఈ సృష్టి మీద అధికారం ఇచ్చిన అధికారాన్ని నువ్వు దాన్ని అధికారాన్ని నువ్వు దాన్ని సక్రంగా నివర్తించడమే అసలైన పిలుపు అందుకు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు ఎందుకు ఒక దశలో దేవుడు మనం తప్పిపోతా ఉంటాం ఒక దశలో మనం ఇవన్నీ మర్చిపోతా ఉంటాం మనం యథావిధిగా పోతా ఉంటాం కానీ పరిశుధాత్మడు మన మధ్యలో ఉండి అవన్నీ మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు అందుకు పరిశుధాత్మ నడిపింపు గురించి మనం ఎందుకు ప్రారంభిస్తాం పరిశుధాత్మ అభిషేకం ఎందుకు మనం వాళ్ళు పొందుకున్నారు అక్కడ వేతులు ఎందుకు అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఆత్మ ఎందుకు ఆ రీతిగా మనం దాన్ని కొనసాగించుకోవాలని దాన్ని నిర్వర్తించుకోవాలని చూడండి ఇదేదో చూడండి ఆయన ఎందుకు అంతగా ప్రాధాన్యస్తున్న దేవుడు మన మనుషులకి మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒకసారి మన వాక్యం చూస్తాం మనము ఎందుకు ఆ రీతిగా అన్నప్పుడు రాసిన రోమిల పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం అపోసిన పావులు రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై చూడండి ముప్పై వచ్చిన మనం చూస్తాం మరియు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ఆ దేవుడు పిలిచిండు అని చాలా మంది మనం చెప్తుంటారు కదా ఈ పిలుపు ఎలాంటి పిలుపు అంటే చూడండి ఇక్కడ పౌరులకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎలాంటి పిలుపులో ఉన్న ప్రాధాన్యత ఏంది ఆ పిలుపులో ఉన్న సంపూర్ణత ఏంది దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఎందుకు అంతగా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది చూడండి ఇరవై తొమ్మిదో వచనంలో రెబిలాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై తొమ్మిదవ నుంచి మనం చూస్తాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో దేవుడు ఎవరైనా ముందుగా ఎరిగను వారు తన కుమారునితో స్వరూపం గలవర ఒకటకు వారిని ముందుగా నిర్ణయించెను దేవుడు ఆయన స్వరూపంలోకి మార్చబడాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయన ముందుగానే నిర్ణయించిందంట అంటే దేవుని స్వరూపం అంటే తన కుమారుడు అయిన ఏసుక్రీస్తు ప్రభుత్వ మనం చూడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించడో వారిని పిలిచాను ఎవరైతే ఫస్ట్ పిలిచిండో నిర్ణయించడో వాళ్ళని పిలిచాను వారి నీతి ఎవరిని పిలిచిన వారి నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరిచెను తన బిడల్ని ఆయనే మహిమపరుస్తున్నాను మనం మహిమ మహిమపరుస్తున్నాం కానీ ఆయన మహిమను ఆయన బిడలు తప్ప ఎవరితో ఆయన పంచుకోడు ఆయన నామము ఎంత ఘనమైన నామం చూడండి ఒక దశలో నేను చాలా మంది సేవకులను చూస్తూ ఉంటాను చాలా మంది కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా అయితే ఎంతో గంభీరంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాని అక్కడ దశలో కూడా వాళ్ళు తగ్గింపు జీవితం అనేది ఉండదు వాళ్ళకి తగ్గింపు జీవితం అనేది ఉండదు దేవుడు ఏసు ప్రభు ఆయన స్వరూపము గల వాళ్ళు ఏసు ప్రభులాగనే ఉండాలి అక్కడ ఉన్న వాక్యం అన్నీ వాళ్లే నీతి మంతులు వాళ్ళే దేవుడు మహిమ పరుస్తారంట చూడండి ఎట్లా వస్తుంది మహిమంటే చూడండి ఆయన ఆయన మహిమ పరచడం అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము ఆయన నామాన్ని అన్న జన్ సమస్తమైన అన్న మధ్య ఈ లోకంలో ఎక్కడ మనం ఆయన ప్రకటించినా గాని ఆయన నామానికి మహిమ కలుగుతూ ఉంటది ఆయన నామానికి ఘనత నీకు కూడా అది ఎంతో మహిమకరంగా ఉంటది అది ఎందుకని అంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకోగలమంటే మనం ఏమి అర్థం చేసుకోవాలా ఆ మహిమను తన బిడుగు తప్ప ఎవరు పంచుకోడాయినా కాబట్టి ఆ మహిమ కొరకు ఆయన మహిమ పరచడానికి కొరకు మనము ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాలా తర్వాత చూడండి చూడండి తర్వాత ముప్పై ఒకటో వచనంలో ముప్పై వచనంలో ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరచను కాబట్టి ఎందుకు దేవుడు అంతగా ఆయన స్వరూపంలోకి మనం మార్చుకొని ఈ యొక్క సర్వసృష్టి మీద అధికారం మనకు దేవుడు ఇస్తున్నాడంటే ఆకాశ మండలం మీద ఈ సర్వసృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చిండు మనకు అందరికి ఈ అధికారము ఎలాంటిదంటే దుష్ట శక్తులతో విజయం పొందే అధికారం ఇదొక యుద్ధ భూమి ఇదొక యుద్ధము లాంటిది క్రైస్తవ జీతంలో ఒక యుద్ధము లాంటిది కాబట్టి అంత గొప్ప ధాన్యత దేవుడికి ఇచ్చిండు కాబట్టి మన ఏ దశలో కూడా మనలో ఏ గొప్పతనం కూడా లేదు అందుకే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించేసిన తర్వాత నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది పరివచనాలు ఒకసారి మనం గమనిస్తే నాలుగో అధ్యాయము తొమ్మిది పరివచనాలు చూడండి ఆ ఇరువతి నలు పెద్దలు సింహాసనం ముందు అవసరం ఎదుట సాగిలపడి ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనము ఆయన సింహాసనం అంటే ఆయన సన్నిధి ఆయన పాదాల దగ్గర మనం సాగిల ఆ ఇరవై మంది పెద్దలు ఇరవై నాలుగు మంది పెద్దలు ఆయన చుట్టూ ఉన్నారు ప్రభు మధ్యలో ఉన్నారు ప్రభు మధ్యలో ఉన్నడు ఇరవై పెద్దలు చుట్టూ ఉన్నారు తర్వాత వాళ్ళంతా ఏం చేస్తారంట సింహాను అయిన వాని ఎదుట సాగిలపడి యుగ జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు తర్వాత ప్రభు మా దేవా నీవు సమస్తమును సృష్టించు నీ చిత్తమును బట్టి అవి కలిగేను అవి ఉండేను దాన్ని బట్టి సృజింపబడేను గనక నీవే మహిమకు ఘనత ప్రభావంలోకి పొంద అర్హుడు చెప్పుచు కిరీటంలను ఆ సింహాసనం ఎదుట పడవేసిరి అంటే ఈ రెండు వచనంలో మనం ఏమర్థం చేసుకుంటామంటే దేవుడే వాళ్ళకు కిరీటం ఇచ్చిండు దేవుడే వాళ్ళకు ఆధిక్యత ఇచ్చిండు కాని ఆయన ఆరాధించే సమయంలో ఆ కిరీటాలన్నీ పక్కన పెట్టేసి నువ్వే మహిమకు ఘనతకు అర్హుడు ప్రవ అని ఆయన ఆయన ఎదుట సాగిలపడి దేవుడిని ఆరాధిస్తున్నారు వాళ్ళు చూడండి ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన ఆ కిరీటం ఎవరిచ్చిండ్రు దేవుడే ఇచ్చిండు కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళొక వాళ్ళొక గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి సంపూర్ణంగా వాళ్ళు సాగిల పడి ఆరాధన చేస్తారు ఆ కిరీటాలు పెట్టుకోకుండా అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని సందులో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఎంత వాడవైనా కావచ్చు ఆయన సన్నిధులకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర పడి నువ్వు సాగిల నీ గొప్పతనాన్ని అంతా నువ్వు పక్కన పెట్టేసి రిక్తులుగా ఆయన పాదాల దగ్గర పడాలా ఆయన పాదాల దగ్గర వేడుకోవాల ఆ కిరీటాలు పక్కన పెట్టేసి పడేసి పక్కన ఎందుకు కిరీటాల మీద ఆరాధిస్తే అది చూడండి ఆ కిరీటము ధరించుకున్న వాళ్ళు ఎంత గొప్ప అంత మహిమను దేవుడు ఇచ్చింది కదా కానీ ఆ మహిమను కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఆయన సన్నిధిలో సాగిల పడి ఆరాధన చేసింది చూడండి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే దేవుడు అంత గొప్పతనం మనసులకు ఇచ్చినా గానీ ఎప్పుడు మనం విరవేయడానికి వీలదంట తగ్గించుకొని జీవించి ఆయన సాత్వికులు ధన్యులు వాళ్ళ భూలోకం స్వతంత్రించుకుందరు ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకు సాత్వికము దీన మనసు ఎంతో అవసరం కాబట్టి ఆయన సమస్య సృష్టి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు ఆ అధికారాన్ని మనము ఎట్లా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఏరీతిగా దాన్ని మనం కొనసాగించుకోవాలనేదే మనం ఇక్కడ వాక్యం ధ్యానిస్తున్నాం ఎప్పుడైతే మనము ఆ సత్యం మనం గ్రహిస్తామో మనం ఇక్కడ నుంచి మన ఆత్మీయ జీవితం స్థితి మార్పు జందాల అనేది మనం ప్రభు నుంచి ప్రభు అని మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి గొప్పతనం కూడా మనలో లేదు కాబట్టి కీర్తన గంధమైన వాక్యము ఏమని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగానే ఎబిల్ రసిన పత్రికలో వాక్యం కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది దాని యొక్క సంపూర్ణత అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ వాక్యంలో అంటే అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు అందుకే దావిదు రాజు ఏమైనా ప్రార్థన చేస్తుందంటే ప్రభావా నీ నామం ఎంత గొప్పది ఎంత ప్రభావం గలది కానీ గొప్ప నామాన్ని మేము ఎట్లా దాన్ని ప్రసిద్ది చేయగలం అపోస్తులు చేసింది ఆ రీతిగా ఈ రోజు మనం కూడా ఆయన నామాన్ని ప్రసిద్ది చేయాల ఆ నామాన్ని కొన్న గొప్పతనాన్ని అనేకులు చెప్పాలా అప్పుడే మనం పిలుపులో సంపూర్ణంగా మన నిర్వర్తించుకున్నట్టు ప్రభులం మన కొనసాగింపు అప్పుడే మన పిలుపు యొక్క పరిపూర్ణత అప్పుడే దేవుని పిలుపు అంటే దేవుని పిలిచిండు సేవ చేస్తా అనేది కాదు సేవ చేస్తున్నాం మనం కాని అసలైన సత్యం ఏంటంటే ఈ సృష్టి మొత్తం మీద దేవునికి అధికారించి ఆ వాక్యం ఎవరు హైలైట్ చేయరు ఆకాశం కింద భూమి కింద సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఇంకొక విషయం ప్రభు చెప్పిండు ఆయన మరణం ద్వారా ఇంకొక విషయం ఇంకొక ఇంకొక ఇంకొక విషయం అక్కడ ప్రభు అది మనకి జ్ఞాపం చేస్తా నేను తెలుసా పాతాలం యొక్కయో మరణం యొక్కయో తాలాపు చేతులు నా స్వాదిలో అంటాడు ప్రకటన గందం మొదటి అద్దాలు మనం చూస్తాం వాక్యం పాతాల మరణం యొక్క పాతాలం యొక్క ఒక ద్వారాలు వాటి మీద వాటి అధికారం నేను పొందుకుని అవి నా స్వాదిలోని అందుకే మృతుల లోకానికి కూడా మనం పోగలం మృతులు వెళ్లి ఆ యొక్క ఆత్మలకు మనం విమోచన కలిగించగలం దేవుని కుమారుల కొరకు ఆయన సృష్టి ఎదురు చూస్తుందంట వాళ్ళ ఆత్మలు బంధింపబడ్డాయి దుష్ట శక్తులతోని బంధింపబడ్డాయి వాటి అన్నిటికి విమోచన ఆ సృష్టికి విమోచన సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పుకున్నాడు కానీ ఏ సృష్టి వరకు మనం వెళ్ళొచ్చినాం ఎక్కడి వరకు మనం వెళ్ళొచ్చినాం కనీసం మన రాష్ట్రంలో మన దేశంలో కూడా మనం వెళ్ళి రాలేదు ఎన్నో సర్వ సృష్టి ఉంది ఇంకా ఎన్నో సృష్టి ఉంది ఆయన సృష్టి లోకంలో ఎన్నో ప్రపంచాల్లో నేను మనం చూసిన వాక్యం వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిండు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అది ఎందుకు దేవుడు నిన్ను ఎందుకు నిన్ను అది అంటే దేవుడు నీ పట్ల ఎలాంటి వైఖరి కలిగినడు ఎలాంటి ప్రణాళిక కలిగినడు అనేది తెలుసుకోవాలి అది అసలైన పిలుపు కానీ ఇందాక మనం చూసిన వాక్యము ఎవరిని ముందుగా నిర్ణయించను వారి పిలిచి వాళ్ళని మయంపరచండి అంట ఆయన స్వరూపం గల కాబట్టి పిలబడ్డ వారు అనేకులైతే కొంతమంది ఆ కొంతమందిలో నువ్వు నేనుండాలని మనం ఆశపడాలి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలా బైబుల్లో అన్ని రాయవడలేదు సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు సర్వ సృష్టి అంటే ఎక్కడుంది ఈ సృష్టి మొత్తం ఎక్కడుంది ఎట్లుంది ఏ రీతికి ఉంది ఎన్ని సృష్టిలున్నాయి అనేది గ్రహించాలి అక్కడ అక్కడ మనకు ఒక క్వశ్చన్ మనకు రావాలా ఇప్పుడు నేను ఏ సృష్టి సువార్త ప్రకటించాలా ఏ ప్రపంచంలో పోయి సువార్త ప్రకటించాలా ఎవరికి విమోచన కలిగించాలా ఆ బా ఆ బాణిసత్త మూలుగుతున్న ఆత్మలు ఆ ప్రసవ ఏదడుతున్న ఆత్మలు ఎక్కడున్నాయి మనం చెప్తాం మనం దేవుని కుమారుల కొరకు ప్రత్యక్షత కొరకు ఈ సృష్టిస్తుంది ఆశతో ములుగుతూ ప్రస్తావేదం పడుతుంది అండి ఏ సృష్టి ఎక్కడ ప్రస్తావేదం కలుగుతుంది ఎక్కడవి బంధింపబడ్డాయి ఎక్కడ ములుగుతున్నాయి ఇవన్నీ ఎక్కడ ముందు రాయబడింది బైబుల్ లేదు పరిశుధాత్మ అడిగితే చెప్తాడు ఆయన అందుకు అవసరం అభిషేకం పొందుకున్న వాళ్ళు ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ మనం చూడగలుగుతా పర్షుదాత్మ అవన్నీ చూపిస్తాడు యోహన్ భక్తుడు చూపించలేదా చాలా మంది ఏం చెప్తాడు అది వాళ్ళకి అనుగరించబడింది అంటారు వాళ్ళు కూడా మన మానవ స్వరూపం గలవాలే కదా కాని వాళ్ళకి ఇవన్న ఇచ్చింది దేవుడు నీకు నాకెందుకు ఇవ్వడం యోహాన్ భక్తుడికి పద్మాస దీపంలో దర్శనం కలిగింది ఆయన ఆత్మ పొనిపోబడ్డది పోయి దేవుడు చూపించండు పరలోకంలో ఏం జరగబోతుందో ఇక మీదట ఏం జరగబోతున్నాయో అవన్నీ దేవుడు చూపించండు కాబట్టి ఎన్ని ఎన్ని ఆత్మలు ములుగుతున్నాయి అంటే దేవుడు మనకు చూపించడా అంటే నువ్వు ఆ ఆత్మీయ ప్రపంచంలో పోవాలంటే ఆ ఆత్మీయమైన నడిపింపు ఆ అభిషేకం నీలో ఉండాలి లేకుంటే అవి చోడలేమన్నట్టు ఇది అంతవరకే కొనసాగింపు అన్నట్టు ఇంకా నీ గుడారంలోనే మనం ఉంటాం కానీ పేద చెప్తుండో ఈ గుడారం నుంచి బయటికి రావాలా ఆయన గుడారంలోండి ఇవన్నీ నీకు జ్ఞాపకం చేయబడాలంటే ఇవన్నీ ఆయన గుడాలలో ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడే గానీ అవన్నీ పశుదాత్కి చూపించాడు అందుకు మనం ఎక్కడి నుంచి ఎక్కడ రావాలా పైనుంచి ఆయన పాదాల దగ్గరకు రావాలా ఆ ఇరవై మంది పెద్దలు ఆ కిరీటాలు ధరించిన వాళ్ళు పక్కన సింహాసన కూర్చున్న వాళ్ళు కూడా అవన్నీ పక్కన పెట్టి ఆ తీటలో పక్క పెట్టేసి ఆయన ఎదుట సింహాసనాలు దిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చింది ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గరకు మనం ఆయన మనం ఎప్పుడైతే మనం వస్తామో సాగిలు సమస్తం ప్రవ నువే ఎప్పుడైతే మనం ఆయన పాదాల మీద పడతామో అప్పుడు నీకు సమస్తము ఈ లోకమే ఆయన పాదాల దగ్గరికి వస్తుంది అవన్నీ అది బయలుపరచబడి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఈ ఆత్మ గలవాడే గ్రహించగలడు ఆత్మ సంబంధించిన వాడు అన్నిటిని వివేకించగలడని వాక్యం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ గ్రహింప జాలడు ఎందుకు ప్రకృతిగానే ఆలోచిస్తాడు వాక్యాన్ని వాక్యంతోనే ఉంటది నీకు ఒక విషయం తెలుసా కోడింగ్ అని ఒకటి ఉంటది మనం టైప్ చేస్తాం కోడింగ్ అనేది కానీ పైన అక్షరాల కనిపిస్తూ ఉంటాయి కానీ అక్షరాల కింద ఏముంది చాలా ఉంటది దాని కింద బోర్డు దానికి ఏదో కనెక్షన్ చేయాల ఉంటాయి సత్యం కూడా అంతే నీకు పై కనిపిస్తుంది దేవుని కుమారుల కొరకు ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది చదువుతున్నా గానీ ఈ సృష్టి ఏ సృష్టి చూస్తుంది అంటే సర్వ సృష్టి బొమ్మాడు కదా మరి ఏ సృష్టిలో ఉంది ఈ ఆత్మలు ఎక్కడ మూలుగుతున్న ఈ ఆత్మలు అనేది ఎప్పుడు గ్రహిస్తావు పరిశుద్ధ ఆత్మలే నేను తీసుకెళ్తా ప్రతి ఒక్కరు ఆత్మలో కొనిపోబట్టే ఆయన ఇంట్లో ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎండిపోయిన ఎముకలు అనే లోయలోకి ఆయన ఆత్మ కొనిపోబడింది అక్కడ పోయి దేవుడు మాట్లాడుతుడు అట్లా చూపిస్తాడు దేవుడు అదొక ప్రపంచం ఎముకల లోయ అనేది ఒక ప్రపంచం ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఈ సర్వ సృష్టిని నీ పాదల కింద దేవుడు పెట్టినప్పుడు నువ్వు దాన్ని అట్ట చూస్తున్నావా ఆ అదే అధికారాన్ని పొందుకొని అట్ల ఆయన ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయగలుగుతున్నావా అప్పుడే మనము సంపూర్ణంగా మనము ఆయన ప్రణాళికలు నెరవేర్చిన వాళ్ళం లేకుంటే లేదన్నట్టు ఏసు ప్రభు తండ్రి చెప్పిన ఆ మాట పని అంతటా కూడా సంపూర్ణంగా నేను నెరవేర్చిన కంప్లీట్ చేసేసింది ఆయన ఇన్కంప్లీట్ చేయలేదు మనం కూడా అంతే కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది వాకింగ్ చెప్తారు అక్కడ ఏసు ప్రాభు మంతస్థ వార్త ఇరవై మంది ఆయన చెప్పినప్పుడు ఆకాశం ముందు భూమి మీద స్థర్వ అధికారం నాకు ఇవ్వబడింది ఆయన తిరిగి పొందుకోండి ఆయన అయితే అక్కడ కొంతమంది అనుమానించినట్టు మనం చూస్తాం కొంతమంది మొక్కిరు కొంతమంది సందేహం పడ్డరు అంటారు సందేహం ఈ ఆత్మీయమైన సత్యాలు చాలా మందికి అర్థం కావు కానీ ఎందుకు అర్థం కావు చెప్పండి ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీకు క్రొత్తగా అనిపిస్తా ఉంటది కాని ఎవరో ఒకరు చెప్తే నువ్వు దాన్ని ఏం చేస్తావు వాక్యంతో పోల్చుకున్నప్పుడు అప్పుడు నీకెవరు చెప్పరు పరిశుధాత్ముడే చెప్పాలి నీకు ఎందుకు ఏసుమ చెప్పిన మాట జ్ఞాపకం చేయాలంటే పరిశుధాత్ముడే మరి పరుశుధాత్ముడు ఎవరంటే ఏస్ ప్రవే కదా కుమారుడు యొక్క ఆత్మను తండ్రి మన హృదయంలోకి పంపినందుకు వాక్యం ఉంటుంది దళిత లాస్ పత్రికను కుమారుడు ఎవరు ఏస్ప్రవే గదా ఆత్మ ఎవరు ఏ స్ప్రవే ఎందుకు నావర్ట జ్ఞాపకం చేయమని అని చెప్తుందంటే ఇది ఆత్మీయమైన విధానం ఆ విధానంగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఇవన్నీ మనం గ్రహించలేం ఇది ఒక కనువిపోనట్టు నాకు ఆచార్య అనిపిస్తుంది దాయుదు ఆయన చూడండి దావిదికి ముందే బయలుపరచబడింది ఏసు ప్రభుకు మరణం పొందిన తర్వాత ఆయన ఈ సృష్టి మీద అధికారం పొందుకుంటాడు అధికారం తిరిగి తన బిడ్డలకి ఇస్తాడు ఎందుకంటే ఫస్ట్ మొదట్లేని చెప్పబడింది అది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి భూమిని నిందించమని దాన్ని లోపరుచుకోమన్నాడు కానీ లోపరుచుకున్నారంటే ఎక్కడ లోపరుచుకుంటున్నారు కానీ అది అంత పోగొట్టుకున్నారు మనిషి పాపం ద్వారా ఆయన మరణించి తిరిగి పొందుకుని నీకు నాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం లోపరుచుకుంటున్నామా దయ్యాలు మన మాట వింటనియా రోగాలు ఎందుకు పోవట్లేదు అని అంటే ఇవన్నీ మనకి కొచ్చిలాగా ఉంటాయి ఆ వాక్యం నుంచి వచ్చింది అది అంత దాని పరిమాణం అంటే ఆయన నామాన్ని అంత ప్రభావం నామాన్ని ఎట్లా మనం తీసుకోగల చెప్పండి ఏసుక్రీస్తునంలోనే అని మాములుగా అని కాదు కదా ఆ నామంకున్న గొప్పతనము అన్ని జనులలో దానికి ఎక్కడ మనం ప్రకటించినా గాని వాళ్ళు ఎట్లా ప్రసిద్ధి చేసినో అపోస్తులలో సమస్త మాంత్రికులు విగ్రహార్థికులు ఎంత ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఈ నామంలోని లక్ష్య ఇనే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకొని దేవుని మొక్కినరు సాగిల పడి ప్రభుని స్వీకరించగలిగినారు ఆ విధంగా ఆయన నామాన్ని వాళ్ళు ప్రసిద్ధి చేస్తున్నారు కదా అదే అధికారము దేవుడు మనకు కూడా ఇచ్చింది కదా వాళ్లే మనకు రోల్ మోడల్ వాళ్లే దానికి మొదట మెట్టు అదే మనము ఆదర్శంగా తీసుకొని యేసు అడుగు జాడల్లో వాళ్ళు ఏం చెప్పినారు నడిచిందో అట్లనే మనం కూడా ఆయన ఆత్మ ఈ రోజు కూడా మనల్ని అట్లనే నడిపిస్తారు వాళ్ళు ఆ కాలంలో అపోజును నడిపించిన పర్శుధాత్ముడు ఈ చివరి దినాల్లో మరి విశేషంగా మనల్ని కూడా నడిపిస్తాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఇవన్నీ ఒక ఆత్మీయమైన విధానం కదా అందుకే అంటాడు మీరు పోరాడేది మనుషులతో కాదు దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నాడు ఆకాశంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం కానీ అవి ఎక్కడ ఉన్నాయి ఆకాశ ఉన్నాయి అది ఒక ప్రపంచం కదా మరి అక్కడ పోయి నువ్వు పోరాడాలా అక్కడ పోయి వాటిని పడగొట్టాలా మీరు భూలోకంలో ఏవి ఏటిని బంధిస్తారో అక్కడ పరలోకంలో అక్కడ బంధింప అక్కడ బంధింపబడ్డారు చూడండి ఎక్కడ బంధింపబడ్డాయి మనుషుల ఆత్మలన్నీ దుష్టాత్మలో వాటిని బంధించి పెట్టుండి వాళ్ళు ఈ లోకంలో మంచిగా తిరుగుతున్నారు అటు ఇటు కానీ వాళ్ళ ఆత్మకు బంధింపబడి ఉంటాయి మరి ఎక్కడున్నాయి ఎక్కడ పోవాలా అవి ఆత్మీయమైన ప్రపంచం కదా కాబట్టి నువ్వు ఆత్మరూపుగానే వెళ్లాలా యేసు ప్రభు కూడా ఆయన ఆత్మ రూపిగానే కింది కింది భాగానికి పోయి ఆయన కాబట్టి ఆత్మనే పోగలదు శరీరం పోలేదు అంటే ఇదంతా కూడా ఆత్మీయమైన విధానము ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు ఎందుకంటే ఈ టీచింగ్స్ లేవు కాబట్టి కాబట్టి లేవని చెప్పేస్తే ధీమా ఉండేది కాదు కదా వాక్యాన్ని వాక్యం చేపిస్తే అందరు ఎవరు కూడా ఒప్పుకోగలి ఉండడా అయితే ఒకసారి ఈ ఈ విధానాలు ఏంటంటే నాకు జరిగిన ఒక అనుభవం నేను చెప్తున్నా ఒక సేవకుని ద్వారా మన గ్రూప్ ఒక బ్రదర్ ఉంటారు జెర్మియా బ్రదర్ అయితే అతను చనిపోయే టైంకి నేను పరశుద్ధరావు బ్రదరు ఒక దగ్గర బడంగపేట మీటింగ్ కెళ్ళి వచ్చినప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ మీరు త్వరగా రావాలా బ్రదర్ అని చాలా సీరియస్ గా ఉందని చెప్పానంటే తర్వాత మేమేం చెప్పండి టైం ఎంత పన్నెండు అయింది మళ్ళీ ఇంటికి పోకుండా బండి తిప్పేసి తిరుమలగిరికి వచ్చేసినప్పుడు జరిగిన విషయాన్ని మేము చెప్తున్నా ఆ టైంలో ఏం జరిగిందంటే అతను మాట లేదు ఉలుకులేదు ఏం లేదు పళ్ళు తెరిచి అదొక అదొక రకంగా ఉండ సరే చెప్పేసి ఆ చేపట్టుకుని చూస్తే నాడి కొట్టుకుంటుంది సరే అని చెప్పి మేమిద్దరం కలిసి బాగా ప్రార్థన చేసినాం భాషలలో ప్రార్థన చేసిన తర్వాత నాకు ఎందుకో జ్ఞాపకానికి వచ్చింది చంద్రశేఖర్ ను ఫోన్ చేద్దామని చెప్పి ఆయన అప్పుడు అమెరికాలో ఉన్నాడు అయితే ఇప్పుడు కలిసందా కలవదా సరే కలదు ట్రై చేద్దామని చెప్పి చేసినప్పుడు టక్ ఫోన్ ఎత్తింది బ్రదర్ ఏమైంది చెప్పండి బ్రదర్ అంటే అన్న ఇట్లా జరిగింది అన్న ఇట్లా అంటే సరే బ్రదర్ ఇప్పుడు అతను చెవి దగ్గర ఫోన్ పెట్టుబేదర్ అని చెప్పాను తర్వాత మేము తర్వాత మేము వర్షం ఏదోదో ఏమేమో కనిపిస్తోంది ఏదోదో ఎక్కడెక్కడ అంత భయంకరంగా ఉంది అయితే అప్పుడు కూడా అర్థం కాలేదు ఏందనేది తర్వాత చెవు దగ్గర పెట్టిపోయారు ఫోన్ అని చెప్పిన తర్వాత ఆ ఫోన్ తీసుకుని చెవు దగ్గర కొట్టే ఆయన ఇంగ్లీష్ లో ప్రార్థన చేసిన అర్థమైంది జర్మియా మృతుల్లోకాని సజీవలోకాన్ని తిరిగిరా ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తాను అని ఎప్పుడైతే ఆయన పలికిండో ఆ మాట అనడో ఒక్కసారి గట్ట ఉలిక్కు పడట అని అట్లా అట్ట ఉలిక్కు పడినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు చూసి అటు ఇటు ఉన్నాడు అప్పుడు నేను కళ్ళు మూసుకొని చూస్తే ఒక ఏదో ఒక ఒక దురాత్మ ఒక ఆ యొక్క ప్రపంచం నుంచి ఆత్మ బయటకు వచ్చిందని నాకు నేను చూసినా నేను దర్శనంలో అప్పుడు నాకు అర్థమైంది ఈ ఆత్మలను దుష్టుడు ఎక్కడ బంధించి పెట్టిండో అంటే వాళ్ళకి ఎవరు విడుదల కల్పించాలా దేవుని కుమార్ల కొరకు సృష్టిని ఎదురుచూస్తున్న మూలిగుతో ప్రసావ ఏదైతే ఏడుస్తుందంటే ఎక్కడ ఈ ఆత్మలంటే ఎక్కడో బంధింపబడ్డాయి ఒక మాట ద్వారా ఏసుక్రీస్తో తిరిగిరా అని చెప్పి ఎప్పుడైతే సజీవలోకి తిరిగిరమ్మని అన్నాడు పలికిందో ఆ మాట ఆ వాక్కు ఆ వాక్కున్న పవరు అతన్ని ఆ మృతులోక నుంచి సజీవలోకి తిరిగి వచ్చింది అంటే అంతవరకు బంధింపబడ్డ ఆత్మకు విడుదల కలిగింది ఇవి ఈ సంఘాల చెప్తే ఎవడు నమ్మడు ఎందుకని అంటే ఆత్మ అనుభవం లేదు కాబట్టి సరే వాళ్ళు నమ్మలేదని చెప్పి మనం ఉంటాం కొంతమంది ఏదో ఒక గింజనా దొరుకుతుంది కదా ఏదైనా ఒక గట్టి గింజ ఇన్ని గింజలు పడుతున్నాయి ఇన్ని విత్తనాలు పడుతున్నాయి ఏదో గింజ గట్టి గింజలు అక్కడ పడకపోతుందా పరించకపోతుందని ఒక ఆశ అన్నట్టు కదా వారిలో ఒంటరి అయిన వాడు పది వాక్యం చెప్తుంది ఆ రీతిగా మనము మన పిలుపుని మనం కొనసాగించుకోవాలి అప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు కొంతసేపు తర్వాత మేము ప్రార్థన చేసిన తర్వాత ఆయన విన్నాడు తర్వాత కొంత సమయానికి ఆయన ప్రభుత్వ ఆయన సన్నిధి కలిపి అదే ప్రార్థన అదే టైం ఆ టైంలో చేయపోతే పరిస్థితి ఏంది అట్లా ఎన్నో చూసిన కేసులు మన కేబిపిఎం లో అంటే ఎందుకు దేవుడు అది మనకు జ్ఞాపకం చేస్తానంటే నీకు దేవుడు ఎలాంటి ప్రాణాలకు ఇచ్చిండు అసలు నీ పిలుపు ఏంది తర్వాత దేవుడినికెలాంటి ఆధిక్యత ఇచ్చి ఎలాంటి అధికారం ఇచ్చిండు మొట్టమొదటి అది పిలుపు తగిన తర్వాత విషయం అధికారం ఏంది ఈ మూడు ప్రపంచాల మీద సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చిండు ఏలమని చెప్పిండు ఏళ్తానుమా అది మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ సంఘం కానీ మన జ్ఞాపకం చేయాలి పరిశుద్ధాత్మడు సంచరిస్తున్నాడు ఆయన ఎవరు ఆయన ఆహ్వానిస్తలేరు ఆయన దుఃఖపడుతున్నాడు ఒక సేవకుడు గురించి చూస్తాం ఒక రోజు మీరు కూడా చూసుకుంటారు ఇంగ్లీష్ లో ఉంది అది జాన్ హైడ్ ఒక వ్యక్తి అతనికి దేవుని సేవ చేయాలని ఎంతో భారం కలిగింది ఆయన ఆ టైమ్ లో ఆయన తన స్నేహితుడు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన ఇండియా దేశానికి వెళ్లి సువార్త చెప్పమని తన స్నేహితుడు ఏం చేసిందంటే ఒక లెటర్ తీసుకుని ఆ లెటర్ రాసి ఆ షిప్ లో పడవలు వస్తుంటే పరిగెత్తుకుని వచ్చి తన స్నేహితుడికి ఇచ్చిండి ను వెళ్ళిపోయి ఇల్లి ను దిగిన తర్వాత అక్కడ చదువు అని అయితే అది జాగ్రత్తగా జోబులో పెట్టుకుని అతను ఆయన ప్రయాణం దిగి ఓడ దిగి వచ్చిన తర్వాత ఆయన చదువుతున్నాడు అక్కడ ఏమని చదువుతుంది అక్కడ పరిశుధాత్మ కొరకు నువ్వు బాగా ప్రార్థన చేసి పరిశుధాత్మ కొరకు నువ్వు బాగా వందుకు చెప్పి ఆయన అది అది జ్ఞాపకం చేస్తున్నాడు ఆ లెటర్ లో అప్పుడు ఆయనకు కోపం వచ్చింది పరిశుధాత్మను లేకునే నేను దేవుని సేవకు వెళ్తున్నా పరిశుధాత్మ లేకునే నేను పరిచయకెళ్తున్నాను కోపంకొచ్చి ఆ లెటర్ చింపేసిండు ఆయన తన స్నేహితుడు చెప్పిండు ప్రార్థనలో ఎక్కువ పరిశుధాత్మకు కనిపెట్టు ఆత్మతో నింపబడి పరిచర్లు పోవని ఆయన రాస్తే అతను ఏం చేసిండు కోపగించుకుని చింపిడేసిండు కాని దేవుడు వదిలిపెట్టడా నువ్వు ఎంతో భారంతో ప్రయాసంతో పరిచర్కి వెళ్తాను కానీ మనం అనుకుంటాం పరిశుధాత్మ దేవా నువ్వు రాపరావా కరెక్టే ఆయన నీ పక్కనే ఉంటాడు రమ్మంటే నీతో పాటు ఆయన వస్తాడు కానీ నీ హృదయంలోకి రావాలి కదా నీ హృదయంలోకి ఆహ్వానించాలా ఆహ్వానిస్తే ఆ క్రియను చూడగలగాలి అప్పుడే నీలో ఆత్మ ఉన్నట్టు పరిశుధాత్మ మనలో పనిచేస్తాను ఎట్లా తెలుస్తుంటే కొన్ని కార్యాలు జరుగుతాయి అక్కడ కానీ మనం ఏం చేస్తామంటే గెస్ట్ లాగా ఆ రమ్మంటూ మనం పని అయిపోయిన తల్ల ఇంకా ఉండదు అన్నట్టు కాని అట్లా కాదు ఆయన నీ లోకు రావాలని చూస్తున్నాడు ఉందరే దయోహంస్ వార్త వాక్యం మేము వచ్చి మీ దగ్గర నివాసం చేస్తామని కాబట్టి అప్పుడు ఆయన ఆ లెటర్ చదివి చంపేసిన తర్వాత దేవుని ఆత్మ ఘోషిస్తుంది కళ్ళు మూసుకుంటే పరిశుధాత్మ అదే జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రార్థనలు కూర్చున్నప్పుడు దేవుని అభిషేక్తో నింపబడి ఎన్నో ఆత్మ ఆయన ప్రార్థన చేస్తుంటే మనుషుల్లో పశ్చాత్తామ వచ్చిందని పరిశుధాత్మ అట్లా పనిచేసింది అక్కడ పరిశుధాత్మ నడిపింపు అంటే ఆయనే కదా అన్ని చూపిస్తారు మనకు వ్యవహాన్ చూపించింది ఆయనని పేతురుకు చూపించింది ఆయననే కాబట్టి పరిశుధాత్మ కొరకు మనము ఈ చివరి దినాల్లో కనిపెట్టాలా నీ మినిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు పోవాలంటే ఈ సర్వ సృష్టిని వేదాలంటే దేవుని అధికారం ఉంటే సరిపోతే శక్తి కూడా కావాలా పవర్ కావాలా పరిశుధాత్మలు వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదేరారు అప్పుడే మీరు బూది గందరూ సాక్షులు ఉంటారని కాబట్టి పశుధాత్మ కొరకు మనం కనిపెట్టాలా ఈ సృష్టి మీద దేవుని అధికారం ఇచ్చిండి నీ పాదాల కింద పెట్టిండి సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టండి అది గ్రహించాలా మనం ప్రార్థన చేయాలా ప్రవ్వా నాకు అలాంటి అధికారాన్ని ఇచ్చిన దాన్ని ఎట్టని కొనసాగించుకోవాలన్నప్పుడు పరశుదాత్మ నీకు చెప్తో ఇది నడిపిస్తా రీతిగా ఆయన కాబట్టి ఆ నడిపిన కొడుకు మనం ప్రయాసపడదాం కాబట్టి ఆయన ఎందుకు మన జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు మనం దర్శించాలన్నప్పుడు ఎందుకు ఆయన దర్శించుతున్నాడు ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఇవన్నీ నీకు నీ నువరో నీ పట్ల దేవుని ప్రాణాలకి ఎందుకు చెప్పడానికే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన దర్శిస్తాడు కాబట్టి అది మనం గ్రహించి విధేత చూపించి మనం ముందుకెళ్లినప్పుడే ఆయన నామాన్ని మనం ప్రసిద్ది చేసి ఈ సృష్టిలో ఆయన ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాలి అనేకులు ఆ నామం న్ ముందు మోకాళ్ళు సమస్త సృష్టి ఆయన ముందు మోకాలు వంగాలా నువ్వు ఏసు ప్రభు నామాన్ని ప్రకటించాలా అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృప జీవల దేవానికి ఎంతో వందనైంది ఈ నామం బట్టి ప్రవ్వా క్రీస్తు నామట్టి మేము ప్రార్థించడం తండ్రి మాకిచ్చిన అయినా మీరు సమస్త సృష్టిని ప్రభా నైనా మీరు మాకిచ్చినారనైనా కిరీటాన్ని మాకు ఇచ్చినారు ప్రవ్వా గొప్ప దేవానికి ఎంతో వందనాలు నైనా ప్రవా మీ పాదాల దగ్గర మేము తగ్గించుకుని అయినా ఆ కిరీటాలు పొందుకున్న ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు కూడా ప్రవా కిరీటాలు పక్కన పోయేసి ప్రవా మీ పాదాల దగ్గర సాగిల పడి నామాన్ని గణపరిచినారు ప్రభా నేను ఆరాధించినారు ప్రాభా నేను గణపరిచినారు ఆ రీతిగానే మేము ప్రతి క్షణం ప్రతి దినం ప్రతి స్థలంలో ప్రతి ప్రాంతంలోనే అయినా అయినా మీ పాదాల దగ్గర సాగిల పడి నేను ఆరాధించినప్పుడే ఈ సృష్టి ప్రభావ మీకు లోబర్ద ప్రభావ ఈ నామం ప్రసిద్ధి చేయగలదు ప్రభా ఆ రీతిగా మేము ప్రసిద్ధి చేయాలా ఈ నామాన్ని గణపరచాలా ప్రభా అంటే అభిషేకం మాకు అందంగా కనిగించండి మీకు పరిశుధాత్మను అడుగు వారికి దారాలంకింగ్స్తున్నారు ప్రభావ నైనా ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో అందరిపైన ఆత్మ కుమరిస్తున్నారు కాబట్టి మాకు దర్శనాలు కళలు మాకు దయచేయండి వరలోకొప్ప దర్శనాలు మాకు దయచేయం ప్రభావ అనేకమైన విషయాలు మాకు దయచేయండి ఆత్మీయ ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాలా ప్రభావ ఇవన్నీ మేము నేర్చుకోవాలా ప్రావా మాకు బోధిస్తున్నారు నాయన మీ బిడల ప్రాభ మీ ఆత్మ ద్వారా మాకు కాబట్టి వాటిని గ్రహించాలా స్వీకరించాలా వాటిని పరిశీలించాలా ప్రాభ వాటిని కొనసాగించుకోవాలా ప్రభావ ఆత్మీయ జీవితంలో మేము ముందుకు ఎదగాల ప్రాభ అయినా ఈ రోజు మాకు అవి జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రవ్వా అధికారాన్ని తీసుకుని ప్రభావ ముందుకెళ్లాలా మీ నామాని గణపరచాలా మైన నడిపించాల రెండు సేవ పరిచయల్లో మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరినీ ఆశీర్వదించామని ఏసుక్రీస్తు పరిషద్ నామన ప్రాదశాంతండి ఆమెన్ మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం తోడిననిగాక ఆమెన్ ప్రజలశిస్తూ ప్రజలు ప్రైస్ లాడ్ ప్రదర్శన్ సిస్టర్స్ అందరికి ప్రజర్స్ ప్రైస్ అందరికి ప్రైస్ లాడ్